ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మా గొప్ప దేవా మా సృష్టికర్తమైన మా తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడ నిత్య నివాసి నాయన మరి ఒకసారి రోజు మరొక ఉదయకాల సమయమంతమైన మీ పాదములు చెంతకు కృపాసింహాసనకు తండ్రి అయోగ్యులమో అల్పులము నిష్ప్రయోజకులము ఎన్నిక లేనివాణమైన మాకు నాయన రావటానికి ఇచ్చిన ఈ యోగను బట్టి ధన్యతను బట్టి తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం దీనికి మమ్మల్ని యోగ్యులుగా చేశారు తండ్రి ఆయన నీ యొక్క సన్నిధికి వెళ్ళటానికి మీ ప్రే కుమార్ని రక్త ప్రోక్షను పెట్టి స్తోత్రం నాయన శాపము పాపమును ప్రభా దోషము తిక్ పరిహరించి తండ్రి మామూలు ప్రభావ ఆకర్షించిన విధానం కై స్తోత్రం ఇదిగో మీ నాయన మేము ఈ ప్రార్థనలో కూడి తండ్రి మీ చిత్తాను ప్రార్థన మీకు యోగ్యమైన ప్రార్థన మీ మహిమ కలిగించే ప్రార్థన తండ్రి నిమంతరం చేయటానికి మనం ప్రేరేపించండి మమ్మల్ని నడిపించండి మమ్మల్ని శుద్ధీకరించండి మా పేదాలను పవిత్రపరచండి మా మనస్సును పవిత్రపరచండి తండ్రి రవ్వ మా ప్రార్థన మీకు ఇంకైనా సువాసన సహాయం చేయండి రవ్వ ఆ వాక్య పరిచయం కూడా అభిషేకించి తండ్రి మీ ద్వారా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఈ విధంగా ప్రభావ తినేదినామో మేము ఆత్మీయంగా ఎదగటానికి తినేదినమో వాక్యమని మీ అద్దంలో ప్రేమ చూసుకొని సరి చేసుకొని తండ్రి ముందుకెళ్ళటాన్ని వేరే మాకు సహాయం చేయవలసిందే పెడుకుంటూ ఆన్లైన్ లో వచ్చిన ప్రతి స్తోత్రం చెల్లిస్తూ బవ్వ ఎవరైతే రాలేకపోయారు నాయన వారిని కూడా జాయిన్ చేయవలసిందే పెడుకుంటూ నేను మమ్మల్ని అందరినీ చేసుకుంటూ మా చెవులను మా కండ్లను మా హృదయాన్ని మీ చేతికి అప్పగిస్తూ అంధకార శక్తులను చైతన్య శక్తులను తండ్రి మీ రాజ్యంకి వ్యతిరేకంగా పనిచే ప్రతి శక్తిని మా ప్రభులైన ఏ సుక్రీస్తూ శక్తి ద్వారా బంధిస్తూ మమ్మల్ని మా సమస్తమును మీ హస్తగతం చేసుకుంటూ మీ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏ సుక్రీస్తున్నామరా ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక పాట పాడండి సార్ మీరు టూ ట్వల్వ్ సాంగ్ నెంబర్ టూ ట్వల్వ్ సీఎం గీతంలో నా కొరకాయ అన్ని చేసే నా కొరకాయ చేసేసు భయం లేదు లోకములో ना कर कयनीयु चेसन येशु ना किंका भयमुले दुःखम दम् ना सुरकयनीयु चेसन अगुलक ना कर कयनीयु चेसन अगुलक निम वचनम करोनी यति मन गोविंद देज ను ఏ ఆరాధించేదను క్యామందుకు అపమిచ్చేను క్ష్యామం తీర్చియలి ఆశీర్వాదించాను క్ష్యామందుకు అపమిచ్చేను క్ష్యామం తీర్చియలి అను ఆశీర్వాదించాను క్ష్యామం తీరే వరకు బవిగా మన shamam divar ku avidavaran intanu ikaina pindi kaina kottaledu intanu ikaina pindi kaina kottaledu ma korakayunninthe moyesu ma kinga bayamuledu gottam aaakaash ఆకాశ పక్షులను గమనించుడి విత అవి పంత ఆకాశ పక్షులను గమనించుడి విత అవి పంతలు యో డుకు అనుదిన అద్భుతముగా నడుకు నా కొరకాయ నీ చేసాను యేసు నాకింకా భయం లేదు రూపములు చేసా నువ్వు వేసు నాకింకా భయం లేదు లోకము గో ఏ ధరించు మనీ చింతపడకు అడివి పుష్పములను ధరించు ఏమి ధరించు మనీ చింతపడకు అవి పుష్పో తెలి అడి పూల ప్రభు అంకరింపా అడివి తుల ప్రభు అంకారిపా అల్లంకరి కానీ నిచ్చు గమ్మో అల్లంకారి నా కొర కయూ యుస Nāṃṃkā bhaiyamu lēdu lho hokamu lho, Dhe pridhi namo gucci cinta phađku, āp tūrēśu nākundabhaiyam e nthu kū. Dhe pridhi namo gucci cinta phađku, āp tūrēśu nākundabhaiyam e nthu kū. Dhe bu dhani, నడి రేపు సంగతుల నడి చిన్సు ఏ నాటి ఏ నాటి కిడు ఆ నాటి చాలు ఏ నాటి ఆ నాటి నీ చాలు నా కొరక అన్నీ యూ చేసేను యేసు నాకింకా భయం లేదు లోకములో ఆశీర్వాదించి పోషించాను ఐదు వేల మందిని కూడా ఆశీర్వాదించివరణము పోషించాను ఐదు వేల మందిని కూడా తీర్చాను ప్రభు పతి అవసతం ఈ చిను ప్రభు పతి అవసన్ యేషు తాను తానే అతి చెను నా కోరకై తానే అతించేను నా కోరక నా నా కొరకై అన్నీ చేసే నందులకు నా కొరకాయ అన్నీ యువ చేసే నందులకు నేను రక్షణ పాతను వేసి ఆరాధించేదం నేను రక్షణ పాతను వేసి ఆరాధించేదం నా కొరకై అన్నీ చేసాను వేసు నాకింకా భయం లేదు లోకము రో చక్రవర్తి గారు ప్రార్థన చేసామండి పరశుద్రవేవా మీకు వనాలనైనా సర్వోన్నతుల దేవ మీకు స్థుతుల స్తోత్రాలైనా ఈ యొక్క దినం తన మళ్ళీ కాలం అంతా సురక్షితంగా కాపాడి సజీవ లెక్కలు మీకు ఎంతో వనాలనైనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కురుపను మాకు అనుగ్రహించి నడిపించండి పరిశుధన అనుగ్రహించండి మీకు ఒక ప్రతి చోట సాక్ష్యాన్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీకు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మను నడిపింపు మాకు మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పండి ప్రభు వాటిని స్వీకరించాల అప్పుడేవి మాకు కలుగుతున్నాయి ప్రభు వాటిని స్వీకరించడమే కాదు వాటిని మేము అవలంబించుకోవాలి మా జీవితంలో పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు క్రీస్తు నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెలియ అందరికి ఏసుక్రిస్తూ ప్రకటన గ్రంథంలోని వాక్యలను మనం నిన్నటి నుంచి ఆరంభించుకున్నాం ధ్యానించడానికి ఈ రోజు మొదటి అధ్యాయంలోని కొన్ని వచనాలను మనం ధ్యానించాలని తీర్మానించుకున్నాం కదా నిన్నటి కాబట్టి మొదటి ఏడు వచనాలను అనుకున్నాం కాబట్టి వాటిని ధ్యానించకముందు ఒక ఉపోద్ఘాతం లేక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఆ మొదటి ఏడు వచనాలకు సంబంధించిన అవి ధ్యానించకముందు యోహాను సువార్త ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతా ఉంటాం యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇది చాలా ముఖ్యమైన వాక్యం బైబుల్ అంతట్లో అన్ని ముఖ్యమే కానీ ఇది మరీ విశేషమైనది ఎందుకంటే ఈరోజు ఒక తెగవారు యేసుప్రభు తనంతటా తాను తన నోటి ద్వారా నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పింది బైబిల్ అని ప్రశ్నించే కాలం ఇది కానీ ఏ పాస్టర్స్ కూడా దానికి జవాబు ఇవ్వలేదు ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళ ఎన్ని కా ఎన్ని గ్యాదరింగ్స్ లో చూసినప్పుడు ఇతర మతస్థులు ప్రశ్నించినప్పుడు ఏ పాస్టర్ కూడా ప్రభుని సపోర్ట్ చేయలే నేను చూసినా మటుకు అయితే ప్రభు తనంతటా తానే తన నోటి ద్వారా నేనే ప్రభువును నేనే దేవుణ్ణి అని ఎక్కడన్నా చెప్పిండ ఇది ఒకటే వాక్యం బైబుల్ అంతట్లో తన నోటి ద్వారా అంటే ఆ చెప్పబడ్డ వాక్యాలు రాయబడపోయిండొచ్చు బహుశా కానీ భక్తుడు ఎంత డీటెయిల్డ్ మనిషి అంటే నేను ఈరోజు మీకు చూపిస్తాను ఏ శిష్యుడు కూడా అంత డీటెయిల్డ్ గా ప్రభుని అబ్జర్వ్ చేయలే ఆయన మాటలే గాని ఆయన చేస్తున్న అద్భుతాలే గాని అంత డీటెయిల్డ్ గా మైన్యూట్ డీటెయిల్స్ తాను కూడా అబ్జర్వ్ చేసిన వాళ్ళలో ఇతను ఒక్కడే మందిలో అయితే యోహాను సువార్త పదమూడు పదమూడు మీరు ఒకసారి మీ దగ్గర ఉంటే చూసుకోండి నేను ట్రై చేస్తాను దగ్గర తెలుగులో ఇంగ్లీష్ లో ఏముందంటే యూ కాల్ మీ టీచర్ అండ్ లాడ్ అండ్ రైట్లీ సో ఫార్ దట్ ఐఆర్ ఫర్ దాట్ ఈస్ వాట్ ఐమ్ అంటునాడు తెలుగులో నేను చూస్తే ఒకసారి తెలుగు వాక్యం వ్యూహాను సువార్త పదమూడు కదా సువార్త పదమూడు పదమూడు చూడండి పదమూడు పదో ఏముందంటే బోధకుడు అనియు ప్రభు మీరు నన్ను పిలుచుతున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ఒకటే స్థలంలో బైబుల్ అంతట్లో కృతజ్ఞత పుస్తకాలలో యేసు నేనే ప్రభువును అని చెప్పిన మాటలలో ఇది ఒకటే సపోర్ట్ అన్నట్టు కాబట్టి ఇతర మతస్థులు ప్రపంచంలో స్టేజ్ల మీద క్రైస్తవ పాస్టర్స్ ని ప్రశ్నించినప్పుడు పాస్టర్స్ చెప్పలే స్థితిలో ఉన్నారు ఎందుకంటే చదవలేదా చదివినరు కానీ ఎందుకు గ్రహించలేదు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు ఎందుకు నోట్ చేసుకోలేదు అదే నేను అనేది ఏంటంటే పెయింగ్ అటెన్షన్ టు ద డీటెయిల్స్ కీన్ అబ్జర్వేషన్ టు ద డీటెయిల్స్ అంటాం ఇది కేవలము నాకు అందరిలోకి వెళ్ళగితంలోనే దీర్ఘంగా కనిపించినట్టు నేను చూడగలుగుతున్నాను ముఖ్యంగా యోహాను సువార్త పదమూ ఇరవై ఒకటవ అధ్యాయం వచ్చినప్పుడు ఆయన డీటెయిల్స్ ఎంత గుంటాయి చూడండి యోహాను భక్తుని యొక్క అబ్జర్వేషన్స్ ఎంత డీటెయిల్డ్ గా ఉంటాయనండి ఇది ఏంటంటే మన ప్రభుత్వం తిరిగి లేచి వెళ్ళిపోయాక శిష్యులకు తిరిగి అనిపిస్తారు ఎందుకంటే శిష్యులు ఇంకా ఏమనుకుంటారు అంటే ఇంకా అయిపోయింది మా టైం లెటర్స్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ ప్రొఫెషన్ ఓల్డ్ ఆక్యుపేషన్ అని తీర్మానించుకుంటారు అండ్ వీళ్ళందరినీ లీడ్ చేసింది ఎవరంటే పేతురు పేతురు వీళ్ళకందరూ ఒక లీడర్ లాగా ఉంటాడు ఆయన ఏం చెప్తే తక్కిన శిష్యులు అదే చేసినట్లు మనం చూస్తాం అక్కడ కాబట్టి ఈ యొక్క ఇరవై ఒకటవ అధ్యాయంలో అందుకే పేదకొచ్చి మాట్లాడుతున్నాడు మన ప్రభు ఆ అధ్యాయంలో అటు తర్వాత ఏసు తిబేరియా సముద్ర తీరంలో శిష్యులకు మరలా తనను ప్రత్యక్ష పరచుకునేను ఆయన తను ప్రత్యక్ష పరచుకోలే విధానమే అనగా సీమోని తోమయు గలనీయలు కాన అను ఊరివాడవు నతనీయులను జబదో కుమార్లను అనే శిష్యులను మరిద్దరును పూడి ఉండేరి అప్పుడు ఏం జరిగిందో చూడండి పేతురు నేను చేపలు పట్టబోదునని వారి వారతనగా వారు మేమును నీతపడవచ్చు అనేది కాబట్టి ఇది ఫిజికల్ లేయర్ లో పేతులు ఈ లోకప్ ఆక్యుపేషన్స్ కి వెళ్లిపోతుంటే తక్కిన శిష్యులందరూ ఆయన వెంబడిస్తా మోటివేషన్ కానీ ఏసుకు వారి శరీరాలను నిజమైన చేపలు అసలైన చేపలు అవి సముద్ర జలబులలో ఉండేవి అవి మనుషులలో ఉండేటివి కాబట్టి ఈ లోకం ఒక సముద్రము మనుషులే ఆ చేపలు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు నువ్వు చెడిపోయింది గాక తగ్గిర వాళ్ళని చెడగొడతామంటాం సామెత అదే రీతిగా పేతుడిని సరి చేయడానికి కొరకు ప్రభు అక్కడ కనిపించినట్టు మనం చూస్తాం సూర్యోదయం అగుచుండగా టైమింగ్ చూడండి సూర్యోదయం అంటే ఎర్లీ మార్నింగ్ కదా సూర్యోదయం అగుచుండగా ఏసు దరిని నిలిచాను కానీ శిష్యులు గుర్తుపట్టలేదు మీ దగ్గర ముంద తినడానికంటే ఏం లేదంటున్నారు వాళ్ళు అప్పుడు ఆయన ఏడో వర్షం నుంచి ఇంకా మనం చూస్తాము యోహాను సంబంధించిన విషయం కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేదూరితో చెప్పానంటే ఈ పన్నెండు మందిలో అంటే అఫ్ కోర్స్ అక్కడ యూదా లేడు పదకొండు మందిలో యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేదు అది నాకు ఆశ్చర్య నేనలో ఇంత మెట్రికులస్ ఇంత డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా అని యోహాను పర్సనాలిటీ గురించి నేను చేస్తున్నాను మనకు కూడా ఆ పర్సనాలిటీ అవసరం అనేది ఈ చేయబడుతుంది ఈయన యేసు అని గ్రహించిన వాళ్ళు ఇతను ఒకడే ఆయన ప్రభు అని సీముల విని వస్త్రహీనడదు అంటే వినడు చూడలేదు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి క్రిందకు రాంగనే వాజన ఇటు ప్రక్కన వేయండి అంటే వాళ్ళు వేసిండ్రు చేపలు అధికంగా పడ్డాయి అయితే చివరికి వచ్చేటప్పటికి ఆయన యూహాను ఏ రీతి కట్టుండ్రో చూడండి తన మాటలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి పద్ద వర్షం కష్టపడికి పేతురి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు యేసు ప్రభు అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపర్చునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పిన వెంబడించిన వెంబడించమని చెప్పి నన్ను వెంబడించమని అతనితో ఆయన వాటిని వృద్ధాప్యంలో ఏరిగా మరణించబోతున్నావు అని ప్రభు చెప్పాడు ఇది చాలా మందికి చెప్తుంటాడు దేవుడు అనేక మందికి చూపిస్తున్నాడు దేవుని సేవకులకు కానీ వాళ్ళు మర్చిపోయింటారు నాకు ఒకరోజు దేవుడు చూపించింది నా కాలం ఏరీతిగా ముగిస్తుంది అని అది నేను చాలా ప్రాంతాలలో అందరితో పంచుకున్నాను మన సేవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దేవుడు ఒక దర్శనం ఇచ్చింటాడు లేకుంటే ఒక కళ ఇచ్చింటాడు నీ కాలం ఎట్లా ముగించబోతుంది నా కాలం ఎట్లా ముగించబోతుంటే వృద్ధాప్యంలో నేను ఎక్కడొక గ్రామంలో నార్త్ పార్ట్ లో అందరు తెలుగు తెలుగు మనుషులు కాదు వాళ్ళంతా తెల్లని బట్టలేసుకొని టర్బన్స్ కట్టుకొని ఆ గ్రామంలో ఉన్నారు వారి మధ్యలో నేను మంచమీద పండుకున్నట్లు నేను చూసిన దర్శనం కుటుంబీకులే గాని బలువులే గాని ఎవ్వరు లేరు ఆ అట్లా నా కారణం అంటే దేవుడు కష్టంగా చూపిస్తాడు ఎందుకంటే వాళ్ళకి చూపించినప్పుడు మనకు కూడా చూపిస్తాడు వాళ్ళని ఏ రీతిగా ప్రేమించినో మనని కూడా అదే రీతిగా ప్రేమిస్తారని చెప్తున్నాడు తర్వాత చూడండి పేతురు ఒకకి ఒక ఇరవై వచనములు అంటున్నాడు పేతూరు వెనకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడు అంటే యోహాన్ గురించి మాట్లాడుతున్నాడు భోజన పల్తీన ఆయన రొమ్మున ఆనుకొని వాడు కాబట్టి యోహాను ప్రభుని ఎంతగా ప్రేమించి అనేది ఇక్కడ చెప్పబడుతుంది అందుకే ప్రభు కూడా అతను అంతగా ప్రేమించండి మందిలో ఎవరు కూడా ఆయన రమ్మున అనుకున్నవారు లేరు అది మనం చూడగలం దాని తర్వాత నిన్ను అప్పగించిన వాడేనని అడిగిన ఎవడంటే ఈయననే ప్రభు నిన్ను ఎవరు అప్పగించబోతున్నారు అని అది కూడా ప్రశ్నించింది కూడా యోహాన్ అని చెప్తుండడు వెంట తర్వాత చూడండి పేరుతో అతని చూచి ప్రభు ఇతని సంగతి ఏమని వేసిన అడిగాను కాబట్టి దేవుడు పేత గురించి మాట్లాడుతున్నాడు నీ మరణము నువ్వు వృద్ధాప్యం ఎట్లా జీవించబోతున్నావు ఎట్లా మరణించబోతున్నావు అని చెప్తున్నప్పుడు ఇంకా డీటెయిల్స్ అడగాల్సింది పోయి పేతురు ఏం చేస్తుండే తన పక్కనున్న వారి గురించి అడుగుతున్నాడు ఇదే మన క్రైస్తవ జీవితంలో నా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ గురించి నువ్వు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలా ప్రవ్వా అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయ ప్రవ్వా వృద్ధాప్యంలో నాకు ఏం జరగబోతుందో చూపించు ప్రవ్వా అని అడిగిండు పేతురు అడగలే ఈ రోజు మనం కూడా అందరం అంతే ఇతరుల సేవ గురించి అడుగుతూ ఉంటాము ఇతరుల గురించి అడుగుతా ఉంటాం గానీ మన గురించి మనం అడగమన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు అందుకు ప్రభు హెచ్చరించింది చూడండి యేసు పేతురు అతన్ని చూచి ప్రభు ఇతని సంగతి ఏమని యోహ యేసు యేసు నేను వచ్చే వరకు అతడు వండుటా నాకిష్టము అయితే అది నీకేమి అంటే ఇది ఈ వాక్యం ఏదైనా నేను మీకు చెప్తానంటే ప్రగద గ్రంథానికి కనెక్షన్ ఇక్కడ నుంచి ఉంది నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనెను కాబట్టి శిష్యుడు చావడను మాట సహోదరులో ప్రచురమాయను అయితే చావడను ఏ శాతంతో చెప్పలేదు గాని నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను ఇక్కడో అండర్లైన్ చేసుకున్నాను ఆ చాపలు ఎన్ని అనేది కూడా కౌంట్ చేసేత వ్యోహాను భక్తుడు ఎన్ని చేపలు అంటే ఇక్కడ ఉంది పద పదకొండో వచనంలో సిమోను పేతరు ధోని వలను దరికి లాగాను అది నూట ఏబది మూడు గొప్ప చేపలు మ్యాథమెటికల్ ఎంత క్లియర్ చూడండి తను నూట అంటే హండ్రెడ్ కదా నూట గొప్ప చేపలు అంటే పెద్ద అవి సో యోహాను లో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ అన్నట్టు मैन्यूट डीटेल इंपारटन देवनी सीवित अंत वाक्य प्रति वर्ड नि मन स्का चाल मटक क्रैस्तव जीवित एम जरूरत प्रीचर्स मध्य विड़ीपेटेस्टर कोई वर्ड विषयानी ज्ञापक ने, ने, ने डीटेल प्रती वर्ड्रंबर चूस्ट మనకి ఫస్ట్ కొరెన్థియన్స్ లో కూడా మనం చూస్తాం కదా ఎక్కడంటే ఫస్ట్ కదా రెండవ దాంట్లో సెకండ్ కొరెన్థియన్స్ ఐదవ అధ్యాయము పదిహేడవ అష్టంలో కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి కాబట్టి మనమంతా రక్షింపబడ్డ వాళ్ళము నూతనమైన వాళ్ళం పాతవి గతించిన ఓల్డ్ థింగ్స్ పాజ్డ్ అవే బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ ఇదిగో క్రొత్త ఇంగ్లీష్ లో మటుకు ఆల్ థింగ్స్ అన్నాడు తెలుగులో లేవు ఆ ఇదిగో కృత అయ్యాను పాతవి గతించను ఇదిగో కృతవ్యాడు కానీ న్యూటన్ ఇంగ్లీష్ లో ఏమంటుండంటే ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ ఒకటి కాదు రెండు కాదు ఆల్ థింగ్స్ కాబట్టి బైబుల్ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ మనం ఆ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి ఏది సెకండ్ కొరెంతియన్స్ చాప్టర్ ఫైవ్ సెవెంటీన్ లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు ఏ వాక్యం ధ్యానిస్తున్నా పాతవి గతించినడు కాబట్టి వాటిని నువ్వు ప్రకృతి సహజంగా చూడడానికి వీళ్ళు అన్ఫార్చునేట్లీ రోజు ఇంటర్ప్రిటేషన్స్ ప్రకృతి సహజంగా చూస్తారు కాబట్టి మిస్ అయిపోతున్నారు అవన్నీ స్పిరిచువల్ లేయర్ లో న్యూ థింగ్స్ అంటే స్పిరిచువల్ లేయర్ లో జరుగుతూ ఇప్పుడు మనం కూడా నూతన సృష్టి కాబట్టి నూతనంగానే వాటిని స్పిరిచువల్ లేయర్స్ చూడాలనేది ఆ ప్రిన్సిపల్ మనకు అర్థం అవుతే ప్రాఫెసీ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది అదొక గిఫ్ట్ కదా దేవుడు అనుగ్రహించే వరం అది ప్రాఫెసీ అని గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అంటాం మనం కొరంథియన్స్ లో ఒక్కొరకు గిఫ్ట్ ఇచ్చిండ కాబట్టి గిఫ్ట్ మనం ఎట్లా వాడుకోవాలనేదే ఈ ప్రాణను గ్రంథంలో చెప్పబడింది నిన్న నేను మీకు చూపించాను ఇవన్నీ సంఘం కొరకు సంఘం మీద రాయబడ్డాయి సంఘం కొరకు అనుగ్రహించబడ్డాయి తర్వాత సంఘంలో నాలుగు రకాల గుంపులు నేర్పించడం నేను మీకు చూపించిన కాబట్టి ఈ రోజు ఆ ప్రిన్సిపల్స్ ఎట్లా అర్థం చేసుకోవాలని నేను మీకు చూపిస్తా ఉదాహరణకి ప్రాఫెసీస్ అన్ని డబుల్ డబుల్ ఫుల్ఫిల్ అవుతా ఉంటాయి ఎందుకంటే ప్రాఫెసీ అంటేనే అది లైఫ్ కదా వాక్యం కాబట్టి జీవం ఉంది కాబట్టి అది రిపీట్ అవుతానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు రిపీట్ అవుతుంది అని నేను చూపిస్తున్నా అది దేవుని విధానం అది ఉదాహరణకి ఐగుప్తి నుంచి వాళ్ళు ఇసల్ పేరు బయటకు ఎర్ర సముద్రము పాయలుగడం మనం చూస్తాం దాని తర్వాత యువత నాది కూడా పాయల మనం చూస్తాం ఇవి కాగా కాలంలో పాయలైందా లేదా ఆ కాలువ ఆయన దుప్పట్ కొడితే అది అటు సెపరేట్ అయిందా లేదా ఇవి డబుల్ డబుల్ డబుల్ డబుల్ అవుతానే ఉంటాయి బైబుల్ అంతా ప్రభు మనకు అదొక ఒక అదొక ప్రిన్సిపల్ నేర్పిస్తాడు ప్రాఫెసెస్ అన్ని కంటిన్యూ అవుతానే ఉంటాయి అవి ఎండ్ కావు ఎందుకంటే అందులో జీవం ఆయన వాక్యంలో జీవం ఉంది నుండి వచ్చే ప్రతి వాక్లో జీవం కాబట్టి దే విల్ నెవర్ ఎండ్ దే విల్ కంటిన్యూ అన్నట్టు ఆ ప్రిన్సిపల్ అర్థం అవుతే మటుకు ప్రవణ గ్రంథంలో ఉన్నాయి అవన్నీ మనకు అర్థం అవుతాయి ఎందుకంటే ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చాలా భవిష్యత్తులో ఎప్పుడో కాబోతున్నాడు కానీ ఇవి ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది అన్నాడు కదా సమయం ఇవి చెప్పబడి 2000 థౌజండ్ ఇయర్స్ అవుతున్నాయి అంటే ఇంకా ఎప్పుడు జరగబోతాయి చాలా మంది ఇంకా భవిష్యత్తులో జరగబోతున్నాయి అంటున్నారు కానీ మనం ఆల్రెడీ అందులో ఉన్నామంటే చాలా కష్టతరంగా ఉంటది వాళ్ళకి యాక్సెప్ట్ చేయడం అదే రీతిగా సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే రూల్స్ రివర్స్ అవుతాయి మన ప్రవే నోటి ధర చెప్పాడు మొదటి వారు కడపటి వారు అగుదురు కడపటి మొదటి వారు ఈ ప్రిన్సిపల్ అర్థమైతే ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఇస్రాల్ పాలని దేవుడి లోకానికి వెలుగులాగా పెడితే వాళ్ళు ఫెయిల్ అయితే క్రిస్టియన్స్ ని వెలుగులాగా మార్చింది అది రివర్స్ అనేది రోల్ ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఈ లోకానికి వెలుగులాగా ఉండాల్సింది వాళ్ళు ఫెయిల్ అయితే రివర్స్ చీకట్లో ఉన్న అన్యులు వెలుగుగా మారిండ్రు ఈరోజు వాళ్ళు మన ప్రభు యొక్క వెలుగుని ప్రకటిస్తున్నారు ఈ రోల్ రివర్స్ అల్సి అదే రీతిగా మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే అబ్రహాము సారా అక్కడ నుంచే కదా ఫెయిత్ స్టార్ట్ అయ్యేది మనకి చూస్తాం అబ్రాహము సారా వృధాప్యంలో ఉన్నారు సారాకి పిల్లలు లేరు అనే గొడ్రాలని తెలుసు మనకి అయితే అది డబుల్ డబుల్ అయ్యేది అది ఎందుకు మీకు చెప్తున్నానంటే డబుల్ డబుల్ అవుతుంది ప్రాఫెసి రోల్స్ కూడా రివర్స్ అవుతా ఉదాహరణకి సారా డౌట్ పొందింది కదా ఈ దశలో పిల్లల్ని గనగాలని అదే రీతిగా మన కృత నిబంధనకు వచ్చినప్పుడు మేరీ మన యేసుప్రభు యొక్క తల్లి డౌట్ పడలేదు దూత్ వచ్చి మాట్లాడినప్పుడు లూకాస్ వార్త మొదటి ముప్పై ఐదు వర్షాలలో మనం చూస్తాం కదా ఆమె డౌట్ పడలేదు అక్కడ కూడా దూత్ వచ్చి మాట్లాడేడు ఇక్కడ కూడా దూత్ వచ్చి మాట్లాడేడు కానీ డౌట్ పడలేదు కానీ రోల్ రివర్సల్స్ అడ్డం కానీ ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధన కాలంలో ఆ సారా ఏ రీతిగా డౌట్ పడిందో న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ మెన్ విమెన్ అవుతారు విమెన్ మెన్ అవుతారు చూడండి ఎలిజబెత్ జకరేలకు కూడా వృత్తాప్యంలో योहन बाजी योहन पुट्ट चुस्म कलीजबे जकबे गुड्राले जकान जनमान दूत माते अटे रोल्स रिवर्स प्रोफेसिपू टेस्टपे रोल रिवर्साइए ओल्ड टेस्टमेंटो रोल रिपीट उ दाकने रिपीट अदे रीति पारल चूस उदाण की आ सार गोड्र తన కోరి కూడా కొడరాలే కదా రేపాక దాని తర్వాత మనం చూస్తాము హన్న కూడా గుడ్రాలే దాని తర్వాత ఏలియ కాలంలో శూన్యమీరాలు గుడ్రాలి న్యూ టెస్టిమెంట్ వచ్చినప్పుడు ఎలిజబెత్ కూడా గుడ్రాలే ఇవి ప్రాఫెటిక్ ప్యారలల్స్ అంటాం మనం ఈ ప్రాఫెసర్స్ ని అర్థం చేసుకునే దశల్లో ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతాయి అన్నట్టు కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకోలేందంటే వాళ్ళ జీవితాలలో అద్భుతాలు చూసినప్పుడు నీ జీవితంలో అద్భుతం చూస్తావు ఎందుకంటే అది నెరవేరింది అక్కడ ఇప్పుడు మనకైనా నెరవేరుతుంది అన్ఫార్చునేట్లీ అక్కడే మిస్ అయిపోయించు అక్కడ నెరవేరినప్పుడు నా జీవితంలో ఎందుకు నెరవేరదు నేను అందుకే మన మినిస్ట్రీలు అందరికీ ఈ చెప్తా ఉంటారు అవి నెరవేరినాయి కాబట్టి మీకు నెరవేరుతుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు మారని దేవుడు నిన్న నేడు నిరంతరం ఏక్రీతిగా ఉండేదేడు ఉదాహరణకి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో యోహాను మన ప్రభు రొమ్మును ఆనుకొని ఉండేవాడు క్లోజ్ గా ఏ లేడు అంటే వాళ్ళు ఆయనని దూరం నుంచే పెట్టుకున్నారు ఆయన దగ్గర ఉన్నా గాని స్పిరిచువల్ గా ఆయన హృదయం నుంచే దూరంగానే వీళ్ళు కానీ యోహాను భక్తుడు ఆయన రొమ్మున ఆనుకొని ఎంత క్లోజ్ అంటే ఆయన ఫ్రెండ్షిప్ కానీ లవ్ అనేది మీకు చూడగలరు ఇదే మీకు ప్రాఫెటిక్ ప్యార్లల్ పాతని బంధ్ర పుస్తకాలు మీరు ఎక్కడ చూస్తారు చెప్పండి రొమ్మున ఆనుకున్నవాడు ఎవరు దావీదుకి స్నేహితుడు యోనాథాను యోనాథాను దావిదు రమ్మును ఆనుకున్నాడు వాక్యం ఇవి ప్యారలస్ అనేటి ఎంటైర్ బైబిల్లో ఇవే ఉంటాయి మీకు మీరు అటువంటి స్పిరిచువల్ రెవల్యూషన్తో చూడండి ఇప్పుడు బైబిల్లో ఇవన్నీ రిపీట్ అవుతానే ఉంటాయి ఎన్ని సార్లెంట్ అండ్ రిపీట్ అవుతా ఉంటాయి అవి ఎప్పటికీ డిసపియర్ కావు ప్రతి ఇంకోటి ఏంటంటే నేను పర్టికులర్గా నేర్చుకుంది ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రాఫెసి వాటి లైఫ్ స్పాన్ ఎట్లుంటాయి అనేది ఏ ప్రాసెసి కూడా ఎండ్ కాదు ఉదాహరణకి ఆ యేసు ప్రభు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు చూస్తారు ఆది కాండంలోనే కదా మొదటి అధ్యాయంలో ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రావేశం అక్కడే చూస్తాం మొదటి అధ్యాయంలో దాని తర్వాత ఏస్రంథాల్లో బాహాటంగా చెప్తాడు దాని తర్వాత అతను నిజంగా పుట్టినట్లు మనం చూస్తాం కదా సువార్తలలో దాని తర్వాత ఈరోజు ఆయన పుడతలాడ మన హృదయాలలో తెల్లవారు వే కూర్చుక్క ఉదయించినట్లు మీ హృదయంలో అతను ఉదయించినట్లు కదా పేతురుసిన పత్రికలు రిపీట్ అవుతా ఉంటది ఇది అంటే ఆయన పుడతనే ఉన్నాడు ఇంకా ప్రతి ఒక్కరికి హుదాలు ఆయన పుడుతూనే అది ప్రాఫెసి కంటిన్యూ అవుతాటది అది ఎండ్ కాదు అదే రీతిగా మీరు ఏ ప్రాఫెసీ చూసినా ఇప్పుడు ప్రకటన గ్రంథాలు చూడబడ్డ ప్రాఫెసెస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే ट्रंपेड जडिस्ट टू इय दिक्स जो फस्ट ट्रंपे जड् स्टार्ट आय अभी कंटीन्यू अवतने से सोवर्द दी मन ओवरला प्रिंसपल अटेसिस ओवरलेपत अभी एंड ओंजु स्टार्ट 12 मंथ कंटिव अ సెకండ్ మంత్ లో ఇంకొక ప్రొఫెసీ జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది అది అట్లానే కంటిన్యూ అవుతుంటే ఆ ఫస్ట్ మంత్ లో స్టార్ట్ అయిన ఫస్ట్ ప్రొఫెసీ కంటిన్యూ అవుతా ఉంటది దీన్ని మనం ఏమంటామో నేనైతే ఒక ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తున్నాం టేపరింగ్ అంటాం టేపరింగ్ అంటే ఒక దాని మీద ఒకటి పోతా ఉంటది అన్నట్టు ఆ కిందది పోతా ఉంటది ప్రొఫెసీ కంటిన్యూ అవుతా ఉంటది దాని మీద ఇంకొకటి స్టార్ట్ అవుతుంది ఒక గ్యాప్ తో అది స్టార్ట్ అయిపోద్ది కంటిన్యూ అవుతా దాని మీద థర్డ్ ప్రొఫెసీ స్టార్ట్ అవుతా ఉంటది ఎంటైర్ ప్రణాబంధం అంతా ఆ రీతిగా నెరవేరుతా ఉంటది కాబట్టి ఏది కూడా ఒక స్థలంలో ఎండు కాదు అది ఇలోకొక విధానం సైకిల్స్ అంటాం కదా ఇప్పుడు ఆ ప్రిన్సిపుల్ తోనే మనం వీటిని అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం పర్టికులర్గా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం కొన్ని విషయాలు అది ఇప్పుడు నేను ఆ ప్రకటన గ్రంథం ఓపెన్ చేస్తున్నా బైబుల్లో మొదటిదిగా మనం నిన్న చూసినాం ఇది మొదటి అధ్యాయంలో ద రెవల్యూషన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అని ఉంది స్టార్టింగే తెలుగులో చూస్తానే ఏసుక్రీస్తు దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రించిన ప్రత్యక్షత కాబట్టి ఇది ఏసు ప్రభు సంబంధించిన పుస్తకం అని ఇక్కడ చెప్పబడుతుంది యేసు ప్రభు మాట్లాడే సంగతులు అని చెప్పబడుతుంది ఈ సంగతులు పొరలో సంభవిపానవి పొరలో అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు కానీ ఆయన తన దూత ధర వర్తమానం పంపి తన దాసుల వ్యూహానుకు వాటిని సూచించాను అతడు దేవుని వాక్యం గూర్చి యేసుక్రిస్తు సాక్ష్యం గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను మరియు సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మొదట్ ఏమో అంటే సింగులర్ అది గై కొనువారు అంటే మల్టిపుల్ కాబట్టి ఇది ఒక వ్యక్తితో స్టార్ట్ అయి మల్టిపుల్ పీపుల్ తో కంటిన్యూ అవుతుంది నేను ఇది అర్థం చేసుకున్నా థర్డ్ వర్స్ లో దాని సమీపించినది అంటే ఇది ఆల్రెడీ ధేర్ అన్నట్టు సంభవింపబోతున్నవి అంటేనేమో మొదటి వచనంలో ఫ్యూచర్ సంబంధించింది ఆల్రెడీ సమీపించింది అంటే విఆర్ ఇన్ ద ప్రజెంట్ కాబట్టి దేవుని దృష్టిలో టైము ముందుకు వెనకాలకి వెళ్తుందని నేను నిన్న చూపించాను ఇప్పుడు చూడండి నాలుగవ వచనం కష్టపడికి యుహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభం చెప్పి వ్రాయినది అంటే ఇవి ఒక సెవెన్ చర్చస్ కి రాసిండు ఈ దర్శనం అని చెప్పబడుతుంది Unfortunately, अनफारचुने से चर्चेस फिजिकल लेयर लगे चूप अफारचुनेटेवी लेवे आर्सटंट नोपल प्राता कैपर से लेटी सर एर्ली नई सर आस्थाबूल ऐ मार्च कैपिटल सिटीटं नोपल उर्चेस अभी అయితే ఆ చర్చెస్ అది ఆ ల్యాండ్ ని క్యాప్చర్ చేసుకున్నాక ఆ చర్చ్ సభ్యులను అందరినీ నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ జనరేషన్స్ కదా టూ ఇయర్స్ నుంచి ఆ ఫిఫ్టీన్ సిక్స్టీన్ జనరేషన్స్ ఆఫ్ తర్వాత ప్రజల్ని అందర్నీ ఆ గ్రీస్ కి పంపించేసిన ఆ ఒప్పందం గురించి నాకు జ్ఞాపకం లేదు ఒక పదం ఉంది ద ట్రీటీ బిట్వీన్ టర్కీ అండ్ గ్రీస్ అని ఆ అకాడ్ కదా అగ్రిమెంట్ ఆ రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ ఏదో పదం నేను మర్చిపోయిన చానకాలం చదివి గ్రిమెంట్ ప్రకారంగా ఈ ప్రజలందరినీ అక్కడ పంపించేలా గ్రీసు ఆ ల్యాండ్ ని సరెండర్ చేస్తుంది టర్కీకి కాబట్టి ఒకప్పుడు అది గ్రీసు ప్రాంతం యాక్చువల్ గా అయితే ఏషియా అంటుండగా గ్రీసు మీకు గెలిచి యూరోప్ లో ఉంది కదా యూరోప్ లో ఉంది గ్రీస్ కానీ ఈ ఈ స్థలం ఎక్కడైతే ఈ సెవెన్ చర్చెస్ ఉన్నాయో బైబుల్ ఏం చెప్తుంది యోహన్ చెప్తున్న ప్రకారంగా ఏషియాలో ఉండేది ఆ రోజులలో ఏషియా మేజర్ ఏషియా మైనర్ అని ఉండేది కాంటినెంట్ ఇప్పుడు యునైట్ అయింది ఏషియా గానీ మేజర్ ఏషియా మైనర్ ఉంది అయితే ఈ రోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయల్ దేశం చూడండి ఎంతమంది తెలుసు ఇస్రాయల్ దేశం యూరోప్ లో ఉందని చాలా మంది అంటారు లేదు బ్రదర్ ఏషియాలో ఉందంటారు కానీ మీరు పోయి చూడండి ఆ మ్యాప్ ఇస్రాయల్ దేశం ఏదే ఏ కాంటినెంట్ లో ఉందంటే యూరోప్ అంటారు దాన్ని నాకు అంతకుముందు తెలియకపోయే అయితే ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు ఎట్లాంటి మేనికులేటర్స్ అంటే వాళ్ళు పార్ట్లీ ఏషియా పార్ట్లీ యూరోప్ ఆ దేశము మేజర్ పోర్షన్ ఏషియాలో ఉంది ఏ స్మాల్ పోర్షన్ యూరోప్ లో ఉంది అయితే వాళ్ళు తెలివిగా ఏం చేసేటప్పుడు యూరోపియన్ యూనియన్ లోనే జరిగారు ఎందుకంటే విఆర్ పార్ట్ ఆఫ్ యూరోప్ అది విచ్ ఇస్ లై కదా ఫుల్ ఆఫ్ లైస్ ఆ దేశంలో ఈ టర్కీ కూడా అదే చేసింది టర్కీ లాస్ట్ పోర్షన్ భారత ఆ లాస్ట్ పోర్షన్ లో ఈ చర్చిలు అయితే బాల్కన్ ఒక్కటే యూరోప్ లో ఉంది రిమైనింగ్ టర్కీ అంతా ఏషియాలో ఉంది కాబట్టి ఈ బైబుల్ అబద్ధం చెప్పదు ఈ చర్చెస్ ఒకప్పుడు ఏషియాలోనే ఉండే కానీ పోర్షన్ ఆఫ్ టర్కీ ఈ రోజు బాల్కన్ అంటారు వాళ్ళ బాల్కన్స్ మాకు సెపరేట్ దేశం కావాలని కొట్లాడుతున్నారు ఆ బాల్కన్స్ పోర్షన్ ఏమో యూరోప్ లో ఉంది విచ్ ఇస్ ఆ స్టిల్ పార్ట్ ఆఫ్ టర్కీ అందుకే టర్కీ యూరేషియన్ కంట్రీ అంటారు లైక్ ఇస్రాయల్ ని ఇస్రాయల్ కూడా యురేషియన్ కంట్రీ అంటారు యాక్చువల్ గ్రాయల్ మేజర్ పోర్షన్ ఏషియాలో ఉంది यूरोपाल आशी वाल सो दर्स मेनी टाइम चर्चिया फाइव मिनट कंक्लूडी आ रोज ऐसी मैनर एशिया मेजर नागो वचला दिन क्लोजे योहिया संघ शुभमन व्राइन लेव अभी फिजिकल लेवल ले ले ले ले लाइन ఇవి స్పిరిచువల్ లేర్ లో ఉన్నాయని మటుకు మనం అర్థం చేసుకుంటేనే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాణి నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంపతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి చాలా ఇంపార్టెంట్ వర్డ్ నేను మన ఎప్పుడైనా అవకాశం చూపిస్తా నేను భూపతులకు అధిపతి భూపతులంటే భూరాజులు కదా భూరాజులు ఎవరనేది నేను మీకు చూపిస్తా బైబిల్ తర్వాత ఇప్పుడు కాదు భూపతులకు అధిపతి అయిన ఏ శికుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగాక కాబట్టి ఇక్కడ ఏడు ఏడు ఆత్మలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఆయన సింహాసనం ఎదుట నున్న ఏడు ఆత్మలు ఈ ఏడు ఆత్మలకు సంబంధించిన విషయాలు నేను చూపిస్తే ఈరోజు నేను ఆ రోల్ ముగించినట్లేనది కాబట్టి ఈ ఏడు ఆత్మలు ఏ రీతికి మనం అర్థం అంటే ఉదాహరణకి పాత నిబంధన కాలపు పుస్తకాలు చేసినప్పుడు ఏడు ఆత్మలు అన్నప్పుడు దేవుని ఆత్మని అంటాం అందరం స్పిరిట్ ఈ ఆల్వేస్ ఫ్రమ్ ద గాడ్ ఎందుకంటే ఏ హెచ్ కూడా ఎవ్రీ స్పిరిట్ ఈస్ మైన్ అంటే సోల్ ఈస్ మైన్ అంటెడ్ దేవుడు ఆదమవలను తయారు చేసినప్పుడు సృష్టించినప్పుడు వారి వారి నాసిక అందరూ తను ఊది జీవాత్మను చేసేడు కాదు వాళ్ళని కాబట్టి జీవం ఆయన నుంచే వచ్చింది కాబట్టి ప్రతి మనిషిలో ఉండేది ఆయన ఆత్మనే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే జీవాత్మ కానీ పరమాత్మ కూడా ఉన్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుడే ఆత్మ కాబట్టి జీవాత్మ ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మ దేనికి సంబంధించి అర్థం చేసుకోవాలా ఇది మళ్ళీ దేవుని స్పిరిట్స్ ఆయన ఎదుట నిలబడ్డ స్పిరిట్స్ అంటున్నాడు ఆయనలో ఉండే స్పిరిట్ వేరే ఆయన ఎదుటలో పడే స్పిరిట్ వేరే కదా ఆయన ఎదుట ఏడు ఆత్మలు ఉన్నాయి ఎవరు ఏడు ఆత్మలు అన్నప్పుడు అంటే ఒక పని ఆత్మలు పర్టికులర్ గా అర్థం చేసుకోవాలంటే ప్రకటన విధము పదిహేను అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చూస్తాం అక్కడ ఏడు ఆత్మల గురించి మళ్ళీ చెప్పబడతాయి ఏడు తూతల గురించి చెప్పబడతాయి ఏడు పాత్ర గురించి చెప్పబడుతున్నది ఏడు ముద్ర గురించి చెప్పబడుతుంది ఏడు బోరలకు సంబంధించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం అన్ని సెవెన్ సెవెన్ సెవెన్స్ రిపీట్ అవుతా ఉంటాయి సెవెన్ ఏంటంటే సెవెన్ అనే బై వర్డ్ సెవెన్ అంటే కంప్లీషన్ రెస్టింగ్ డే సెవెన్ ఈస్ కంప్లీషన్ ఎండింగ్ టైం అన్నట్టు కాబట్టి 6 అన్నప్పుడు ఇన్కంప్లీట్ వర్డ్ మ్యాథమెటికల్ స్పీకింగ్ అంటే కింగ్డమ్ మ్యాథమెటిక్స్ మనం ఒక కోర్స్ నేను చాలా కలక్ మీద ఒక కోర్స్ చేసిన కింగ్డమ్ మ్యాథమెటిక్స్ అని అది సెక్యులర్ మ్యాథమెటిక్స్ కి టోటలీ డిఫరెంట్ ఉంటుంది ప్రణబంధంలో ఉండే మ్యాథమెటిక్స్ అంతా కింగ్డమ్ మ్యాథమెటిక్స్ అంటాం దాని క్యాలిక్యులేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి లాజిక్స్ అందుకే సెవెన్ అన్నప్పుడు ఎందుకు సెవెన్ ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలుసు మా ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ సిక్స్ సిక్స్ సిక్స్ అని అంటాం కానీ గాడ్స్ అమేజింగ్ సీల్ సెవెన్ సెవెన్ సెవెన్ అంటాం ప్రాణం గదల ఉంటది ఇవన్నీ మళ్ళీ సిక్స్ అన్నప్పుడు అందరూ దాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తా ఉంటారు అది అదొక క్రెడిట్ కార్డ్ అని నేను లో విన్నా క్రెడిట్ కార్డ్ అని దాని తర్వాత చిప్ అని దాని తర్వాత సెక్యూరిటీ కార్డ్ అని సోషల్ సెక్యూరిటీ కార్డ్ అని కొందరు ఏమో కంప్యూటర్ చిప్ అని కొందరు ఇష్టం దాని గురించి ఇంటర్ఫేట్ చేస్తా ఉంటారు కొంతమంది వ్యాక్సిన్స్ కూడా మధ్యలో వ్యాక్సిన్ తీసుకోవడం కూడా సిక్స్ ముద్ర వేసుకోవడం అని చెప్తున్నారు పాస్నర్సే చెప్తున్నారు అవన్నీ నేను కాదు అంటే విన్నలు ఇవన్నీ నా కానీ మీరు చూసినప్పుడు సిక్స్ వాయిల్స్ సిక్స్ ట్రంపెట్స్ సిక్స్ సీల్స్ इवी दूतले विन मन चूस्ट दूतले प्रति दूत की अगर चूस्ट उठा अभी सील ट्रंप सिक्स अने रिप्रजेंट ह्यूमन बीइंगेटे कद मनिच्छ रिप्रजिंग ह्यूम बीइंगी मैथमेटिशियन ప్రీచర్ గారు అతను అతని క్యాల్కులేషన్స్ చదివిన చాలా కాలం కింద నాకు అవకాశం ఉంటే నేను అది ట్రేస్ చేయగలుగుతాను డాక్యుమెంట్ ఆయన ఏం చేసిందంటే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి క్యాల్క్యులేట్ చేస్తే ప్రతి ఒక్కరి పేరు తీసుకొని క్యాల్కులేట్ చేసి నంబర్స్ అసైన్ చేసి ప్రతి ఆల్ఫాబెట్ కి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చంద్రశేఖర్ అనుకోండి సికి ఒక అల్ఫా నంబర్ ఉంటుంది హెచ్ కు నంబర్ ఉంటుంది అట్లా అన్ని నంబర్స్ పెట్టి ఆయన క్యాల్కులేట్ చేస్తే ప్రతి మనిషి నేము సిక్స్ అనే వస్తుంది ఎండింగ్ కి రిజల్ట్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఎవరి పేరు తీసుకున్నా ఏ క్రిస్టియన్ నేమ్ తీసుకున్నా ఏ నాన్ క్రిస్టియన్ నేమ్ తీసుకున్నా ఆయన క్యాల్కులేట్ చేసి డెమాన్స్ట్రేట్ చేసి చూపించిండు ప్రతి నేమ్ క్యాల్కులేట్ చేస్తే చివరికి వచ్చేది సిక్స్ సిక్స్ అని కాబట్టి సరే నేను అంత అంత గా నేనే అంత ఇంటర్ప్రిట్ చేస్తాను వాటిని రిసీవ్ చేసుకుంటాను ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే సిక్స్ రిప్రజెంట్స్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఫ్లెష్ ఈ సిక్స్ అనేది ఫ్లెష్ కి సంబంధించింది కాబట్టి అవన్నీ తీర్పుకి సంబంధించినాయి సిక్స్ అనేది తీర్పు సంబంధించినవి మరి నిన్న మన మన ప్రభు చూపించిండే ఈ ఒక ఈ సంఘంలో ఉండే నాలుగు గుంపులు కాబట్టి మొదటి మూడు గుంపులు మానవ గుంపులే ఆ చివరి గుంపే పరిశుద్ధమైన గుంపు అనేది మనం జ్ఞాపకం చేయబడింది కాబట్టి మొదటి మూడు గుంపులు ఇంకా మానవ గుంపులే కాబట్టి ఆ మూడు గుంపుల సాదృశ్యంగా ఉంది ఆ నంబర్ గ్రహించగలుగుతున్నాను అంత డీటెయిల్ గా నేను ఇప్పుడు చూపించాను కానీ ఇక్కడ మటుకు ఆ విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి పాత నిబంధన పుస్తకాలలో ఏంజిల్స్ ఉన్నారు వాళ్ళకందరికీ పని అప్పగించబడింది ప్రతి ఏంజిల్ దేవుడి నుంచి ఒక క్యారెక్టరిస్టిక్ పొందుకొని వాళ్ళ నేచర్ ని చూపించారు గానీ వాళ్ళంతా ఎగ్జిస్ట్ కాలి ఎందుకంటే ఏంజిల్స్ అంతా సమానంగా కానీ ఇక్కడికి ఈ ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ ఏంజిల్స్ ఎందుకంటే సువాత ప్రకటించేది కేవలం మనుషులే ఏంజిల్స్ కాదు ఆయన మరణ భూస్థాపన పునదనం అభివృద్ధి అనుభవం పొందిన వాడు తప్ప ఎవరు వీటిని ప్రకటించలేరు కాబట్టి సువార్త ప్రకటించే కేవలం మనుషులే రక్షణ పొందిన కాబట్టి ఈ ఏంజల్స్ అంతా సంఘ దూతకు రాయబడింది అన్నప్పుడు ఎవరు చెప్పండి సంఘదూత సేవకుడే కాబట్టి సేవకుల కొరకు రాయబడ్డాయి ద్వారా చెప్పబడుతున్నాయి వాక్యాలు కాబట్టి మనము ఆ రోల్స్ తీసుకోవాలా ఈ ఏడు సంఘాలు ఏడు ఏడు ఆత్మలు ఆ అందులో ఒక గుంపులు మనం ఉన్నమన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడికి నేను ఈ యొక్క వాక్యాన్ని ఊహిస్తున్నాను ఇట్స్ ఓవర్ టు చక్రవర్తి గారు యాక్చువల్గా అయితే సెవెంత్ సెవెంత్ వర్స్ చెప్పాల గానీ మనకి అంత టైం లేదు ప్రేయర్స్ కూడా మనకు అవసరం కాబట్టి ఆయన మేఘ రూఢ అనేది అది స్పిరిచువల్ ప్రిన్సిపల్ మేఘం అనేది ఏంటనేది నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఒక రికార్డింగ్ చేసింటే ఆ మేఘం దేనికి సంబంధించింది ఇంకొక అవకాశం ఉంటే నేను ఎప్పుడన్నా దాని గురించి డీటెయిల్ గా చూపిస్తాను మీకు నేను సో దేవుడి వాక్యాన్ని దీవించింది కాక చక్రవర్తి గారు చాలా మంచి ఇంట్రొడక్షన్ మే మీరు ఈ ప్రకటన గ్రంథానికి ముందు వివరించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ముఖ్యంగా మా లాస్ట్ మాట మీరు చెప్పింది ఇది సంఘ సంఘస్థుల కోసం సంఘ కాపరికి రాయబడింది ఆయన ద్వారా ఇది అంతా రివ్యూల్ అవుతుంది చెప్పారు ఇది నిజమే ఎందుకంటే ఇది ఏడు సంఘాలు కూడా ఏడు రకాల మనుషులు వాళ్ళ యాక్టిట్యూడ్ ఎట్లా ఉంటుంది అనేది దాంట్లో ఉంటుంది మీద ఏ నిందమోపాలి ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు అనేది దేవుడు ఆ ఏడు సంఘాలని ఎత్తి చూపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ మంచి మాటలు చెప్పారు ముఖ్యంగా ఈ రూల్స్ ఎట్లా రిపీట్ అవుతున్నాయి ఈ రూల్స్ ఎట్లా రివర్స్ అవుతున్నాయి తర్వాత ఈ క్రిస్టియన్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది ఒక వారికి ఏం కావాలో వారు అడగోకుండా వారి గురించి మా మనుషుల దగ్గరగా దేవుడి దగ్గర కూడా అదే విధంగా ప్రవర్తిస్తారనే విషయాన్ని విజ్ఞాపం చేశారు ఈ ప్రాప్సీస్ గురించి చాలా చక్కని ఇంట్రొడక్షన్ ఇచ్చిన ప్రత్యేకమైన వందనాలు ఇప్పుడు మన మధ్యలో భాస్కర్ సార్ ఉన్నారు బాస్కర్ సార్ సెక్షన్ ని లీడ్ చేయవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ హలో సార్ సార్ డ్రైవింగ్ లో ఉన్నాను సరే సరే సార్ ఓకే ఓకే ఓకే ఓకే సార్ పర్వాలేదు పర్వాలేదు రైట్ రైట్ మీరు కదా అని చెప్పి మీకు చేశాను వలైస్ మాస్ గారు హలో Yes. మీరు స్టార్టింగ్ ప్రేయర్ ప్రేయర్ చేయండి సార్ మీ దగ్గర నెక్స్ట్ విజయ్ గారు ఆ తర్వాత ఎఫ్ఐఎం సార్ వర్క్ కంటిన్యూషన్ చేద్దాం ఓకే సార్ మహాగను మహోన్ను నుంచి నివారసిన మా ప్రియ పర్వకండి ఆది అంతమయ ఉన్న దేవానికి వందడం అంచు దినాలలో ఉన్నటువంటి మాకు కావలసినటువంటి ప్రవచనాత్మక సందేశాన్ని మాకు అందించిన విధానం బట్టి మీరు చూసుకోవాల్సి ఉన్నాయి మతే మేము అయోగ్యులము అపాత్రులము అభాగ్యులము ఎందుకు మా బ్రతుకులను మీరు జోక్యం చేసుకుని మీ మహిమాయుక్తమైనటువంటి లోకములకు అర్హులు గాలించబడినట్లుగా మా బ్రతుకులలో పరిపూర్ణతను మీరు మాకు అనుగ్రహించాలని క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతను సంపూర్ణత మా బ్రతుకుల్లో మీరు నింపాలని మాలో ఉన్న ప్రతి విధమైనటువంటి లోటుపాట్లను పొరపాట్లను పాపమును ద్వేషమును మాకు చూపించి మా బ్రతుకులను సరిచేసి మమ్మల్ని మీరుత మా ప్రభుత్వ సంపూర్ణ పురుషులుగా నిలవబెట్టాలని మీరు తలంచుతున్న మీ ఉన్నతమైన తలంపులను బట్టి మా ఆయనలో మా పరిస్థితి ఏంటో మాకు తెలియక మానవ జాతి అంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని ఒక అయోమయమైన కన్ఫ్యూజన్ లో వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం లేదు అని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగునట్లుగా మా భవిష్యత్తు ఏంటో మీరు మాకు తెలియచేస్తున్న విధానం మీద తెలుసుకోవాల్సి ఆయన ఏమిస్తే మీరు మనం పోగా ఈ లోకం అంతా కేవలం భౌతిక సంబంధమైన తాత్కాలికమైనటువంటి వ్యర్థ ప్రయోజనాల కొరకమే పాటుపడుతోంది నాయన కానీ ఆత్మ యొక్క విలువ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనటువంటి ఆ లోకము గురించి పరితపించే వారు పొదువుగా ఉన్నారు దాని విలువని మీరు మాకు ఆ దిశలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తెలియజేస్తున్నారు మా ప్రార్థనలు ఏదో తాత్కాలికమైన మా అవసరాలు కోసం మాత్రమే కాకుండా మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అభివృద్ధి చెందినట్లుగా పటిష్టపరచబడినట్లుగా స్థిరపరచబనట్లుగా రాకడకు సిద్ధపరచబడినట్లుగా ఎత్తబడే ఆ అనుభవములను నేను మేము ఉన్నట్లుగా మమ్మల్ని ప్రేరపిస్తూ ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తుందాము ఒక్క గొప్ప మమ్మల్ని మన్నించి కనికరించండి మీ ఆలోచనలు మీ తలంపులు మీ చిత్రం ఉన్నత వంద కుతరి ఏమో తీర్చుకోలేదు మా ప్రభుత్వానికి వందనాలు స్తోత్రాలుస్థితులన్నీ ఎదుగుతున్నా ఎవరు చూసినా కరోనా కరోనా కరోనా కరోనా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఈ కరోనా రావడానికి గల కారణం ఏమిటి అనేది ఎవరు అంతగా ఆలోచించలేకపోతున్నారు మమ్మల్ని మందించండి నేను వారిలో ఒకరుగా ఉండకుండా కరోనా పంపించింది మరో పరిపూర్ణతను తీసుకురావడానికి మరో దృఢమైన విశ్వాసాన్ని తీసుకురావడానికి మమ్మల్ని మీకు దగ్గరగా చేయడం కోసం మమ్మల్ని మీ రాజ్యంలో సిద్ధపరచడానికి దీన్ని మీరు పంపించినందుకు అవసరం ఇవి చూస్తున్నప్పుడు ఈ వార్తలన్నీ భూకంపాలు వైరస్ తెలుగు గురించి ఆ నితండు గురించి కరువుల గురించి కష్టాల గురించి అప్పుడు ఇబ్బందులు శ్రమలు శోధనలు ఇవన్నీ గురించి విన్నప్పుడు మేము ఈ లోకములు విడిచిపెట్టే సమయం మీరు మా ప్రభుత్వ దిగి వచ్చే సమయం ఆసన్నమైనది అని అర్థం చేసుకోవడానికి మాకు తెలియజేస్తున్నారు అది అర్థం చేసుకోవాల్సింది పోయి వ్యర్థంగా బ్రతికేస్తూ ఏమిటో ఏమైతుందో ఏదో రకంగా దీని నుంచి తప్పించుకుని బ్రతకాలి అనేటువంటి ఆలోచనతోనే సర్వ సమాజం ఉండకుండా మాకు సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను నా నన్ను సిద్ధపరచండి నా కుటుంబాన్ని సిద్ధపరచు నాకు చిన్న చిన్న గుంపం ఆ సంఘాన్ని సిద్ధపరచండి మేము సిద్ధపరచడానికి సిద్ధపడడానికి మాకు సహాయం చేస్తున్న పొందనాలి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవాతండే మీరు మాతో మాట్లాడుతున్నాము తండ్రి హెచ్చరిస్తున్నా ఆదరిస్తున్నా బలపరుస్తున్నా మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల చేతులు సమర్పించుకుంటున్నాం మా ప్రభుత్వ కంట్రోల్ చేయండి ప్రభుత్వం మీరు చూపించండి ఈ రోజు మా సహోదరుడు రాజు తలకి బలమైన గాయం తల్లి అపరమార్గ స్థితిలో మరి ఉన్నారు దయచేసి మా ప్రభు వారిని మా తండ్రి దర్శించండి సంస్కృతం అనుగు హాస్పిటల్లో మా ప్రభావ ట్వంటీ అవర్స్ అబ్జర్వేషన్ అన్నారు ఏం జరుగుతుందో మాకు తెలియదు కలిక నుంచి మీకు కార్యం సహాయం చేయండి రోజు చూపించండి ప్రభుత్వం కొనున్నారు అదే విధంగా ప్రభావ తల్లి మరొకొంతమంది సహోదరులు కూడా మా ప్రభా మరొక సహోదరుడు బండి మీద వెళుతున్నప్పుడు వారికి యాక్సిడెంట్ అయింది వారు కూడా హాస్పిటల్లో ఉన్నారని విన్నాను ప్రమాదం నుంచి మీరు మరణపాయకరమైన పరిస్థితుల్లో విడిపించారు ఆయుషం పొడిగించినందుకు మీరు కొత్త కొత్త అసలు పోత్ర తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా ప్రభుత్వ మా మీ కృపను బట్టి మా ప్రార్థనలు మరి మా సహోదరులు మా మా బిడ్డలను మా చిన్న జాషి జేష్ కృష్ణాని అదేవిధంగా ప్రభావ రవి గారిని అభిరమిని మా తండ్రి ప్రభు మీరు మా ప్రభావ డాని గారిని మీరు స్వస్థపరిచినందుకు వినిపించినందుకు ఆదరించినందుకు బలపరిచినందుకు అయ్యా సాక్షిగా నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభావిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ఏదో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకు అనుగ్రహించి మరి ఎక్కువ ప్రార్థించటం లేదు కానీ నీ పని చేస్తే నీ కొరకు మేము మా ప్రభా ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా మా ప్రభా మా జీవితాల్లో మీరు బలమైన గొప్ప కార్యాలు చేసే నమ్మకమైన దేవుడివి అన్న వాస్తవం మేము అర్థం చేసుకుంటున్నాం దయచేసి మా ప్రియుడు ఆత్మ జ్ఞానములోను అభిషేకములోను ఆత్మ వనములోను అతన్ని దైవికమైనటువంటి తలంపులలోను విశేషమైన కృపను సుప్రదమైన నిరీక్షణను ఉంది మా ప్రభుత్వ తల్లి ఆధ్యాత్మికమైనటువంటి జీవిత అనుభవాల్లో పరిణతి చెందినటువంటి వారముగా ఉండడానికి మా తండ్రి మా తరంలో మా కనులు ఎదుటప్పుడు నశించిపోతున్నటువంటి కొరకు పరితపించి వారి రక్షణలోనికి నడిపించే వారముగా ఉండునట్లుగా సహాయం ఇచ్చేయడం అలాంటి ఒక అభిషేకము అలాంటి ఒక గుండె మా తండ్రి ప్రభుత్వ తల్లి ఆ చప్పుడు ఆ హృదయ భారం మా అందరికీ దైచేమని ప్రార్థన చేస్తున్నాం అదే భారంతో మేము బ్రతకడానికి మా తండ్రి ప్రభువా అదే భారంతో మేము అడుగులు ముందుకు వేయడానికి పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థించేస్తున్నాను యోహాన్ స్వార్థపరి ప్రార్థించిన విధముగా తండ్రి నా ప్రభు ఇంతవరకు నేను నేను కాపాడాను నేను మీతో ఏకమైనట్లుగా మీరు కూడా ఏకమవున్నట్లుగా సహాయం ఇచ్చేయమని ఆయన చేసిన పరిచయం వ్యర్థమో కాకుండా ఆ ప్రజల యొక్క రక్షణ కొరకు వారు తిరపరచుబడి ఉన్నట్లుగా పరలోకంలో కూడా వారు కనబడాలని హృదయం పరితర్తిస్తూ ప్రార్థించారు నా తండ్రి నా ప్రభుత్వ అలాంటి ఒక మా ప్రార్థనలను ప్రసాదించమని ప్రధాయపడుతున్నాను ప్రభుత్వించండి సహాయం ఇచ్చేయండి నాయన సంఘం ఎదుగుదలకు ఆ నేను మేము ఏమి తెలుసుకుని ఎలా ప్రవర్తించాలో ఏ విధంగా మా ప్రభు పని చేయాలో బడుగులు ముందుకు వేయాలో సహాయం ఇచ్చేయండి ప్రభుత్వం అని పెరగినటువంటి పని జరిగించడానికి సహాయం చేయగలం చక్కని సందేశం అందించిన మా ప్రియులు మా ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారిని ప్పగిస్తున్నాం పాప మరి అన్ని పరిస్థితుల్లో పాప అందుబాటులో ఉంటూ చక్కగా నడిపిస్తూ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా పేరు చక్రవర్తి గారిని మీకు చపగిస్తున్నాం వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి పరిస్థితుల్లో చభ వారు తండ్రి గారి విషయంలో కూడా మీరంతా మేలు చేశారు వారి కుటుంబం విషయంలో మతండి మరి వారిని అలా బలపరిచి నడిపిస్తున్న విధానం మీకు మీరు ఇంకా మీరు దీవించండి మీ నయం కొరకు వాడు కొరకు అని మళ్ళీ అందరినీ దేశ ప్రభుత్వం ప్రాప్తించి సమర్పించుకుని అడిగి విలుపు తండ్రి సార్ విజయ గారు హలో హలో వినపడట్లేదా వినపడట్లేదు సార్ ఒక నిమిషం ఒక్క విషయం ఆ ఎట్లాగో సేమ్ పాయింట్స్ కాబట్టి పేరు పేరు చెప్పే అవసరం లేకుండా వన్ బై వన్ ఒక అయిపోయిన వెంటనే మరొకరు రెడీ అయ్యి వాళ్ళని అట్లా కొనసాగిస్తా ఉంటే మంచిదండి నెంబర్ టూ వచ్చేసి మన సహోదరుడు రాజు అని మన చర్చి మెంబర్ వస్తుంటాడు మన చర్చ్ అతను మరి నైట్ లో మిడ్ నైట్ లో లేచి ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పడిపోయాడు అని చెప్పేసి అంటే అది ఏమైంది తెలియదు తలకి బలమైన గాయం తగిలింది బాగా ఏలు దూరేంత మందు బెడ్రూమ్ పడిపోయింది హెడ్ లో ప్లాట్ అయింది అతను అన్కాన్షియస్ లో ఉన్నారు సిటీ స్కాన్ ఏమంటుందని ఎంఆర్ఐ స్కాన్ ఏదో చేసి ఐసీబై పెట్టారు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ట్వంటీ అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత ఏమైనా చెప్తామని చెప్పేసి అన్నారు ప్రతి రాజు తన ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి సార్ ఏసయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గల దేవా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యములను చేయడం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నదేవా మీకు వందనాలు ప్రభావ స్తోత్రాలు ప్రభావ ఆయన మిమ్మల్ని ప్రేమించి తండ్రి మానవుల పట్ల మీకున్నది ప్రభా ఆ తలంపులు ఆయన మా మీద మీకున్న ప్రేమ కలికరము కృప వీటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఏ లేదు ప్రభా నాయన ఏ తండ్రి ప్రభావ దేంట్లో అర్హత లేని వారం చేత కాని వారం ప్రభు నైనా తగ్గించుకుంటున్నాం సాయం చేయవలసిందిగా అడుగుతుంటున్నాం తండ్రి ప్రభు నాయన మీ బాధల చెంటకొచ్చింటున్నాం ఈ రోజును తండ్రి ప్రభా నాయన ఎందరో ఈ రోజును చూడలేక తండ్రి కాల గర్భంలో కలిసిపోయి ఉంటున్నారు కానీ మా మాకైతే తండ్రి ఈ రోజుని ఈ అవకాశము కల్పించున్నారు ప్రభా మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవాధిపతి తండ్రి ప్రభా ముఖ్యంగా ఈ లోకంలో ఉన్న శరీరం జీవపు డంభం తండ్రి నాయన ఆ యొక్క డంబము ఐహిక విచారము లోకములో ఉన్న ఆశలు దురా దురాశలు నాయన వాటి జోలికి మేము వెళ్ళక తండ్రి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని సమర్థమును పెంటగయించుకొని ఆయన మా పాపపు శరీరానికి మేము సెలవు వేయబడిన వారంగా అనేకులు ఎదుట మాదిరిక మా జీవితంలో వెలుగుని వారి జీవితంలో వెలిగించే వారంగా తండ్రి ప్రభా నాయన ఏశరాజ అిమ్మల్ని అనేకులకు పరిచయం చేసే వారంగా మేము అందరికి సహాయం చేయండి ప్రభా నాయనా అయ్యా తండ్రి ప్రభా ప్రకటన గ్రంథ ధ్యానంలో అనేకమైన మర్మాలు నాయన లోతైన మర్మాలు తండ్రి ప్రభా కొన్ని అయా అర్థం చేసుకోలేని పరిస్థితి ప్రభా జ్ఞానం దయచేయమని వేడుకొని తండ్రి ప్రభా నాయన జ్ఞానం లేక ఎంతగానో బాధపడుతున్నాం అవునాయన మీ జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు వారిలో నేనున్నాను ప్రభు నైనా నశించకుండా కాపాడు అని జ్ఞానమును దయచేయమని వేడుకుని చుంటున్నాం ప్రభు సహాయం చేయవలసిందిగా అడుగుతుంటున్నా ప్రవచన గ్రంథముగా ప్రకటన గ్రంథము చూపడి ఉన్నదని సెలవిచ్చున్నారు ప్రభు ఆయన హెచ్చరికలు రాబోయే తండ్రి ప్రభా ఆయన ఆ యొక్క భవిష్యత్తు యొక్క తండ్రి ప్రభా నాయన సూచనలు తండ్రి కళ్ళ ముందు కట్టినట్టుగా తండ్రి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రభు అవునాయన నిన్నటి దినం నుంచి నేటి వరకు ఆయన కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వస్తున్నారు మేము కూడా లోతుగా వెళ్ళుటకు నాకు సాయం చేయమని వేడుకొని ఉంటున్నాం తండ్రి ప్రభా వితబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలి ప్రభా నాయన మా హృదయంలో ఫలింప చేయమని వేడుకొని చుంటున్నాం అయ్యా మాకు కూడా పట్టు వచ్చుటకు సాయం చేయండి ప్రభా ప్రాక్టీస్ చేయటకు తండ్రి ప్రభా నాయన నిరంతరం మీరు మహిమ పొందే విధంగా మేము జీవించటం సాయం చేయండి మిమ్మల్ని సంతోషపరిచే వారం మిమ్మల్ని మహిమపరిచే వారంగా కేవలం మీ చిట్టాన్ని జరిగించే వారం మేము ఉండటం సాయం చేయండి ప్రభా నాయన యశ్వరజ అయ్యా తండ్రి ప్రభావైనా అయ్యా అందరు మాకంటే మా సహోదరులు గనులుగా ఎంచుకున్నామని నాయన చెప్పి ఉన్నారు ప్రభా అవునాయన ఒకరిని మించిన ఒకరికి జ్ఞానము తండ్రి ప్రభా నాయన అల్పులం ప్రభా క్షమించమని వీడి కొనుచుంటున్నాం ఎవరిని బాధ పెట్టక ప్రతి సహోదరులతో తండ్రి ప్రభా ఐక్యత కలిగి మేము ముందు కొనసాగేవారం గాను నాయన తెలియని విషయాలు తెలుసుకునే విధంగా తగ్గించుకునే విధంగాను మేముండటకు సాయం చేయండి తండ్రి ప్రభా అదే విధంగా అనేక దినముల నుంచి బార్ధిస్తూ వస్తుంటున్నాం గొప్ప కార్యాలు చేసినారు ప్రభా ముఖ్యంగా నాయన రాజు బ్రదర్ నాయన ఆయన యొక్క జీవితంలో తండ్రి ప్రభా కలిగిన ఆ యొక్క ఇబ్బంది యనా దాని తండ్రి ఆయన అనారోగ్యం తండ్రి బ్రెయిన్ తండ్రి ప్రభా ముట్టమని స్వస్థపరచమని వేడుకొని చుంటున్నాం ఆ పట్ల కృప చూపించండి ఆ బిడ్డకు ధైర్యమని దాయిచ్చేయండి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత దైచ్చింది అదే విధంగా జాస్ బట్టి మీకు వందనాలు ప్రభా నాయన వారి పట్ల ఇంకా కృప చూపించవలసిందిగా సంపూర్ణ స్వస్థత దయచేయవలసిందిగా అడుగుచుంటున్నాం తండ్రి కిడ్నీ ముట్టండి స్వస్థపరచండి కనుగుడు ముట్టండి ప్రభా నాకు మంచి చూపును దాయిచేయండి ప్రభా తమ తల్లిదండ్రుల ఇద్దరికి ధైర్యమును దాయిచ్చేయండి రవి బ్రదర్ ని చెల్లి కృష్ణని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మైమకరకంగా వారు జీవించడం సాధించండి అభిరామ్ గారిని అదే విధంగా డానియల్ బ్రదర్ తండ్రి వెంకట సుబ్బయ్య గారిని యశుపాదం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ సంపూర్ణ స్వత్ దయచేయండి పెద్దలు దయచేయండి అదే విధంగా తండ్రి కరోనా బాధితుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం వారికి కూడా సహాయం చేయండి ప్రభు వారికి రక్షణ మార్గములను చూపించండి ప్రభు అనేకులు వారి యొక్కకు వెళ్లి స్వార్తను ప్రకటించే విధంగా సహాయం చేయండి నాయన మిడతల దండు తల్లి ప్రభ రైతు వారి యొక్క బాధలు కష్టాలు ఎరిగిన దేవా తండ్రి ప్రభా సహాయం చేయండి వారికి కూడా తోడుగా ఉండండి రక్షణ దాయి సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటాను సంఘంలో భ్రష్టత్వాన్ని పారద్రోళ్ళని మిషనరీలను లేవనెత్తలను కాపురులను పరిచయం తండ్రి నీ నామ మహిమ నిమిత్తమై పరలోకానికి చేర్చే బిడ్డలుగా సంగ కాపురలోను విశ్వాసలోనూ ఉండటా సాయం చే కేవలం ఎవడైతే నా చిత్తము చొప్పున జరిగించ మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటాడని సెలవిచ్చినారు ప్రభు నీ చిత్తమును మాత్రం జరిగించే వరంగా ఉండాలి ప్రభు ఆ గుంపులో ఉండాలి మమ్మల్ని మేము ప్రశ్న గుంపులో ఉండాలి పరీక్షించుకునే గుంపులో ఉండాలి ప్రభు మాకేంలే పర్వాలేదు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అదే చేయవలసినవి మీ చిత్రంలో ఉన్నాయండి గ్రహించి ముందుకున్న ఉండాలి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చేయమని వేడుకుని వచ్చు ఉన్న ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎస్ఎంఎస్ ద్వారా ఇమెయిల్ ద్వారా జరుగుతున్న సేవని అభివృద్ధి పరచండి సహాయం చేయండి తోడుపాటునివ్వండి కావలసిన వనరులను అన్నింటినీ సమకూర్చమని వేడుకుని వచ్చాను అదే ఆయన నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనలు లేకపోతే ప్రజల్ని కాపాడండి వారి మనస్సును కలిగజేయండి అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి రక్షణ దయచేయండి బాప్తి పొందుకున్నట్టు సహాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి ప్రభావితాన్ని బట్టి వంద నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తాం క్రీస్తు పరిశుద్ధనామా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి సార్ సర్వాధికారి సర్వ కృపానిధి కృపా సత్య సంపూర్ణుడా మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి తండ్రి మరి ఒకసారి ఆయన మరొక రోజు మరొక హృదయ కాల సమయన తండ్రి నీ పాదము చెంతకు కృపా సింహాసన దికునాయన మిమ్మల్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ స్థుతి సమర్పిస్తూ తండ్రి శ్లాగిస్తూపా మా హృదయాన్ని కుమ్మరిస్తున్నాయ తండ్రి మా యొక్క ప్రార్థనలు విజ్ఞాపంలో ఆరాధనలు ప్రభా మీ సన్నిధి తీసుకుని వస్తుంటున్నాం మా దేవుడు మా సృష్టి కర్తవు మా విమర్శన మా విశ్వాస కర్తవు మా రక్షకుడు స్తోత్రం నాయన ప్రభావ ఎటువంటి ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ ఆలోచన ఆత్మీయ స్పర్శ లేనటువంటి ప్రభా అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ప్రభావ పైన వాటిని వెతకని స్థితిలో ఉన్నప్పుడు నిత్యమైన వాటిని తెలుసుకోని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మీ ఆలోచనలో మీ ప్రణాళికలో మీ ఉద్దేశంలో మీ సంకల్పాలను ప్రభు తెలుసుకొని అజ్ఞానం ప్రభావ మీరు మమ్మల్ని దర్శించి వీరికి వెంటాడి కాపాడి ప్రభా మీ యొక్క గొప్ప ప్రణాళికలో మమ్మల్ని చెల్లించుకుంటున్నాం ప్రభాహ నిత్య రాజ్యంలో మహిమ రాజ్యంలో తండ్రి ప్రభా సదాకాలం మేము ఉండాలని ప్రభా రాబో యుగంలో తండ్రి మీ యొక్క ప్రభా కృపు కీర్తి కలిగినట్లు మీ కృపా మహాదైశ్వర్యమును మాకు తండ్రి మీరు చేసిన ఇంత గొప్ప రక్షణ కార్యమును బట్టి ప్రభా మీకు వేలాది స్థుతులు స్తోత్రులు మేము చెల్లించుకుంటున్నాం మా యొక్క ప్రతి పాపమును శాపమును తీసివేసి కడిగి వేసినందుకు స్తోత్రులు మా దేవ తండ్రి ఎంత గొప్ప దేవుడవు నాయన అనుదినము మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నప్పటికీ ప్రభా మీ రెక్కలతో మమ్మల్ని కప్పి తండ్రి ప్రభా నడిపిస్తున్న విధానం కై స్థుతుడు స్తోత్రం మా దేవ ఆ యొక్క ప్రభా నిత్యలానికి తండ్రి ఆ పరలోక పట్టణానికి ఆ పరలోక కాణానికి మేము సిద్ధపడున్నట్లు తండ్రి ఆత్మీయంగా మమ్మల్ని చెక్కుతున్న విధానంకై స్తో చెల్లించుకుంటున్నాం మమ్మల్ని పిచ్చుతున్న విధానంపై స్తోత్రం పడుతున్న విధానముకై స్తోత్రం ప్రభు నాయన ఇప్పుడే అయితే తండ్రి వాళ్ళు ఎన్నో తండ్రి మాకు తెలియని ప్రభు నాయన మేము అర్థం చేసుకోలేనటువంటి స్థితి మా హృదయ స్థితి మాకు తెలియదు ప్రభా అందుకని మీరే పరీక్షించి పరిశోధించి పరిశీలించి తండ్రి ప్రభా మా హృదయాన్ని మాకు తెలియజేసి సరిచేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా నాయన ఈ రోజు వాక్యం ద్వారా మీ దాసంతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా నోహాను మీకు ఎంత ప్రియుడుగా జీవించాడు తండ్రి నీకు స్త్ర స్తోత్రం ప్రభు రొమ్మను ఆనుకున్న శిష్యు ప్రభు ప్రేమించిన శిష్యు ప్రభుని దగ్గర నుండి పరిశీలించిన శిష్యు ఆయన ప్రతి మాటను విన్న శిష్యు నాయన మీ మాటలో ఉన్న సత్యాలను గ్రహించిన శిష్యు తన ఆ శిష్యునికి ప్రభా మీరు పరలోక దర్శనాన్ని అంత్యకాల చిహ్నాలను చూపించారు ప్రభా భూమి మీద రాబో సంగతులను చూపించారు ప్రభా నాయన తండ్రి ప్రభా తెగుళ్ళను చూపించారు ప్రతీది చూపించారు ప్రభా నాయన తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలం జరుగువో వాటినన్నింటినీ మీరు చూపించిన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా అది రాయము అని చెప్పారు ప్రభా స్తోత్రము తర్వాత తండ్రి నాయన మా కొరకు దాన్ని ముద్ర వేయకుండా ప్రభా నాయన తన తెరిచి ఉంచిన పుస్తకంగా ఉంచినందుకు స్థుతులుపు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభావా దాన్ని ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయండి మాకు జ్ఞానం అనుగ్రహించి అమర్మాలను సత్యాలను తెలుసుకొని ప్రభావా మేము సిద్ధపడునట్లుగా తండ్రి వీటిని చదివి వాటిని గైకుని వాడు ధన్యుడు అని మీ మాట చెప్పినట్లుగా ప్రభా మేము వాటిని చదివి ధ్యానించి గ్రహించి ప్రభా గైకుని జీవించడానికి సహాయం చేయండి సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభావ ఇక త్వరగా వచ్చి చెప్పిన మాటను పట్టి స్తోత్రం తండ్రి నాయన దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ ఈ వాక్యం పట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఇక్కడ మేము ధ్యానించినందుగా మీరే సహాయం చేసి నడిపించవలసిందిగా పెట్టుకుంటున్నాం ఆ మనోనేత్రాలను మా హృదయాలను తెరవండి ప్రభా శత్రు సైతాలను కలిగించే ప్రతి ఒక్క దుష్ట తలంపుల నుండి అనుమానాల నుండి మా హృదయం నుంచి తొలగించి ప్రభావ మీ యొక్క వాక్యం క్రిస్తు క్లియర్గా మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం స్తోత్రులు మా తండ్రి ఇదిగో ప్రభా అనారోగ్యం కొన్ని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ముఖ్యంగా ఒక తలకి గాయమై తండ్రి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడని వింటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా ఆయన దర్శించండి ముట్టండి ఆ తలను ముట్టండి ప్రభా అని తొలి ఆయన తీసుకువెయండి ప్రభా కరిగించండి నాయన స్వస్థపరచండి ప్రభా మీ నామం స్వస్థపరచబడును గాక తండ్రి ప్రభా ఏ తండ్రి మీరే మీ గాయపడిన హస్తాన్ని చాచి ముట్టి స్వస్థపరచవలసిందిగా పెడుకుంటున్నాం సహాయం చేయండి తండ్రి ప్రభా గాయని కట్టండి అదేవిధంగా నాయన ఇంకా నువ్వు ప్రభా అభిరామ్ గారి గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన అష్ట్రోకులను విడుదల విమర్శలు దయచేయండి ముట్టండి స్వస్థపరచండి ఆయన క్రిస్టిన భర్త గారు ప్రభా మెరుగుపడినారని విన్నాం ప్రభా ఇంకను సంపూర్ణంగా మెరుగుపరచాల్సింది పెడుకుంటున్నాం ప్రభా నాయన అదేవిధంగా వెంకట సుబ్బయ్ గారి జ్ఞాపకం చేసుకోండి జాని సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు కరోనా నుండి ముట్టి స్వస్థపరచండి ప్రభా భయంకరంగా వ్యాపిస్తుంది నాయన ఈ కరోనా నుండి ప్రభా నాయన మమ్మల్ని కాపాడుతూ చేరుస్తూ ఉన్నాం కానీ ప్రభావ అనేక మంది దీన్ని బార్య పడి మరణిస్తున్నారు ఆయన తండ్రి కరణించండి చూపించండి మా దేవ లక్షల్లో ఉంటున్నాయి మరణాలు వ్యాప్తి లక్షల్లో జరుగుతున్నాయి మా దేశంలో భయంకరంగా ప్రభా రోజుకి ముప్పై ఐదు వేలు అంటున్నారు సహాయం చేయండి నాయన అది లక్ష కావచ్చు అంటున్నారు ప్రభా కృప్ చూపించండి నాయన అనేకులు ఇంకా మేము తెలుసుకోలేదు ప్రభా అనేకులు ఇంకా అంధకారంలోనే ఉన్నారు తండ్రి ప్రభా నాయన తండ్రి అనేకులు ఇంకా విగ్రహాలనే రాళ్లను రప్పలను చెట్లను ప్రభా పుట్టలను గుట్టలను నదులను పూజిస్తున్నారు తండ్రి కర్మించండు మా దేవ చూపించండి ప్రభా ఆయన దీన్ని కట్టడి చేయవలసి పెట్టుకుంటున్నా సంఘము ప్రభాన తండ్రి కదిలించినందుకు స్తోత్రం ప్రభా సంగ తండ్రి మిమ్మల్ని తెలుసుకొని తన తాను చేయనట్లుగా నిర్లక్ష్యము కాకుండా ప్రభా ప్రకటనలో ప్రభా ఏడు సంఘాల ద్వారా ప్రభా ఈ రోజు మాత్రం కూడా మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎన్నో లోపాలు ఎన్నో సరి చేయవలసిన తండ్రి సహాయం చేయండి ఈ కాలంలో ప్రార్థించే సంఘముగా పని చేసే సంఘముగా మీ పనిలో నిమగ్నమే సంఘముగా తండ్రి నాయన చేయవలసిందిగా వేడుకుంటున్నాం నాయన తగ్గ ఆరాధనా క్రమంకి ఆటంకం కలగకుండా సహాయం చేయండి ప్రభాయన తండ్రి మీ బిడ్డలో జ్ఞాపకం చేసుకున్న జ్ఞావనస్తులు వారి యొక్క ఆ విద్యా సంవత్సరం గురించి ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి ప్రభా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ప్రభా సరైనటువంటి నాయన మార్గదర్శకాలు లేవు ప్రభా సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేదు తండ్రి ప్రభా సహాయం చేయండి పాలకులకు జ్ఞానం తెచ్చేయండి నాయన అదే విధంగా ప్రభా నేన ఇంకనో అనేక సమస్యలు రైతు సమస్యలు మడి తలదండీ తండ్రి ఇంకనో అనేక సమస్యలు ఉంటే సహాయం చేయండి మా తండ్రి మా దేవ మరి ప్రభా మరి మన పెద్ద జాషో గురించి ముట్టండి ప్రార్థిస్తుంటున్నా మా కిడ్నీ ప్రభు రివైవ్ చేయండి తండ్రి ఆయన ఆకాను చూపు దాయి క్లాట్స్ తొలగించండి బిడ్డ మీ వాక్యం చదివేటట్టు తండ్రి మీ సేవకుడిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభావ బిడ్డను రివైవ్ చేసి బలపరిచి ప్రభు నడిపించవలసింది అడుగుతున్నా అదే విధంగా నాయన తల్లిదండ్రులను కూడా ప్రభా బలపరచండి నాయన ప్రభావ వారికి ప్రభా తండ్రి మీరే తండ్రి ఆదరించి బలపరిచి స్థిరపరిచి సేవా పరిచయలు ముందుకెళ్ళటానికి సహాయం చేయి అదే విధంగా ప్రభా ఇంకొచ్చిన జాజుని బుట్టి స్వస్థపరచం బిడ్డకు ప్రభుత్వం ఈ విధంగా ప్రభాయన ఇంకా డానియల్ జాజ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆ నుంచి కాపాడి సంపూర్ణంగా మీ వైపు తిరగడానికి మిమ్మల్ని హత్తుకుని జీవించడానికి సహాయం చేయి ప్రభా ఈ విధంగా ఇంకా ఎవరు ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం చేసుకుని వీరి వారందరు బలపరచాల్సింది వేడుకుంటున్నాం ముఖ్యంగా కరోనా బారిన పడిన బిడ్డలు తెచ్చుకోండి ప్రభావని తండ్రి మీరే ప్రభా దర్శించి స్వస్థపరచవలసింది వేడుకుంటున్నాం ఎవరైతే తండ్రి తమ ప్రియులను కోల్పోయారు ప్రభావ వారిని కూడా మీ వాక్యంతో దర్శించండి ప్రభా తండ్రి ప్రభా నాయన అదే సమయంలో వారు తండ్రి మీ గురించి ఆలోచించలాగా ప్రభా సహాయం చేయండి తండ్రి నాయన ఈ విధంగా ప్రభా మా సమస్యలు మా విన్నపంలో అనేక ఉంటున్నాయి మా ప్రార్థనలు మా ఇటు అన్నిటికి మీరు జవాబు ఇచ్చే దేవుడైన తండ్రి మీకు తండ్రి ప్రభు మీరే మమ్మల్ని తండ్రి మేము చేసిన ప్రార్థనలకు తండ్రి జవాబు ఇవ్వాల్సి వేడుకుంటూ తండ్రి ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు మమ్మల్ని మా సమస్త హస్తగతం చేసుకుంటే కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడే సుఖిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభుత్వ తండ్రి చల్లిస్తున్నాం తండ్రిగా తండ్రి ఈ పాద రావడానికి మాకు ఇచ్చిన ఈ దినము ఈ సమయము తండ్రి నేను ఈ వాక్యం తోటి మమ్మల్ని పోషించుకున్న విధానాన్ని ప్రభావి నేను ఈ నమ్మకత్వాన్ని జ్ఞాపం చేసుకుంటూ ప్రభావ నేను ఆరాధించుకొని అడుగుతూ అయ్యా ఇంత గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు ప్రభావ ఇంత గొప్ప రక్షకుడు కలిగి ఉన్నందుకు ప్రభావ తండ్రి జ్ఞానానికి ఏం తెలియజే ప్రభావాలను ప్రభావం నేను ప్రభురక్షకుడు తండ్రి తిరిగి ఒక రోజు వస్తాడని ప్రభా తండ్రి నన్ను ఆకర్శించాను ప్రభా తల్లి ప్రభా తండ్రి నేను ప్రభా యానించడానికి మాకి నాయకు సమయం బట్టి ప్రభావి ప్రభా నేను ఇద్దరుగా తండ్రి నేను పెద్ద పాడ తండ్రి కంబి నేను సిద్ధపడి మమ్మల్ని నోట్ కోట్ల మమ్మల్ని సరి కంబీ నేనని వాకి కంబీ నేన అది అది రెండు అంచాల కదం వంటిది ప్రభావం అది ఏ రీతిగా మా జీవితాల్లో ఎన్ని కార్యాలు చేసేదిగా ఉంది ప్రభావాలను చెల్లిస్తూ అదే కావున ప్రభావితం ప్రభావితం చేశాను దానికి రాయక్ష ద్వారా ప్రభావితం పెంచాను ఎన్ని విషయాలు తన వ్యక్తిగత జీవితం ప్రభుత్వం నడిచిన విధానము తండ్రి నేను ప్రభుత్వం సంబంధం ప్రభావాన్ని అర్థం చేసిన వణరాలు ఎటువంటి ప్రభావండి నేను ప్రభావతను ప్రభావం తండ్రి ఇటు ప్రేమ కలిగిన వారమే ప్రభా ప్రభు ప్రభు ప్రభు ప్రేమించిన శిష్యుడుగా తండ్రి నేను అలాంటి ప్రేమిస్తున్నానని ప్రభాకం ఈ ఉద్దేశాన్ని ప్రభావికి ఎన్ని ఎంతో వణాలు చికెత్లు చెల్లిస్తున్నాను ప్రభావి తండ్రి నీకు వందనాలు సుఖం చెల్లిస్తూ తండ్రి ఉదయం ప్రభా తిషయంలో ప్రభా జాగ్రత్త వహించ గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు సుఖం చెల్లిస్తున్నాం తండ్రి నేను ప్రభావిత సత్యాలు పట్టణ గురించి ప్రభా ఆరంభించడానికి దాన్ని ధ్యానించడానికి మీరు మాకు తండ్రి నేను ఇలాంటి తలంపై బట్టి నీకు ఎంతో వందనాలు ఆత్మీయ సత్యాలతోటి మమ్మల్ని పోషించి అయ్యా తండ్రి ని సేవకులని మా మధ్య ఉంచిన విధానం బట్టి అయ్యా తండ్రి ఆయన ఇటు జ్ఞానం కలిగి ప్రభా ఆ విషయాల గురించి ఇంకా విపులంగా మాకు చెప్పగలిగిన వీళ్ళని మా మధ్య ఉంచినందుకు నేను సృతించి కానికొస్తున్నాను ప్రభా నేను తండ్రి ఏ రీతిగా కూడా యోగ్యం కాము గానీ ప్రభా తండ్రి ఆయన మా జీవితంలో ఎంతో గొప్పది కనుక ప్రభా పెళ్లి కూతురు తండ్రి నిన్న ప్రభా ఆ గుంపులో మేము ఉండాలని ప్రభా తండ్రి నిన్న ఆ స్థితిలో మేము ఉండాలని ఆశించిన గానం బట్టి నీకు ఎంతో వందనాలు స్థుద్ధి చరిస్తున్నాం తండ్రి నిన్న ఎన్ని ఆత్మీయ సత్యాలు ప్రభా తండ్రి దాగే తండ్రి ఎన్నో ప్రభా మరు తండ్రి ఎంతో ప్రభా తండ్రి హిస్టరీగా రాయబడ్డాయి ప్రభా తండ్రి ఎంతో సీక్రెట్ గా రాయబడ్డాయి తండ్రి ఇట్స్ వెరీ ఓపెన్ ప్రభా ఓపెన్ గా మా అమ్మది మాకు ఇచ్చే ప్రభా ప్రజలకు తెలియదు తండ్రి అనేకులు చదవలేకపోతున్నారు అనేకులు చదువు అనేకులు చదవటం మానేశ్వరు ప్రభా సేవకులు దీన్ని వివరించేది కూడా మానేశ్వర్ ప్రభా గాని మాకు తండ్రి డేస్ లో ప్రభా తండ్రి ఈ వివరాలను మాకు మేమే వినేటట్టుగా ఈ వివరాలను మేము చదివేటట్టుగా దీని గురించి మేము ధ్యానించే వారుగా మామూలు చేసినందుకు నీకు ఉదాహరణ శుద్ధులు చేస్తున్నాం ప్రభా రానున్న రోజుల్లో ప్రభా తండ్రి ఈ గ్రంథాన్ని ప్రభావేషన్ చక్కగా చదవటానికి చక్కగా ధ్యానించి దానివల్ల మేలు పొందే వారు మమ్మల్ అందరూ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావితం చేయండి రాసుని దీవించి ఆశీర్వించండి చూపించండి ప్రభావితిగా తండ్రి ఆయన మా ముందున్న తండ్రి ప్రార్థన విజ్ఞాస వందనాలు ప్రభావ తండ్రి అన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి ఆయన ఆలోచిస్తున్నా గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి ఆయన నీకు వందనాలు స్థుతులు తెలుస్తున్నాం ప్రభావి పెద్దలాదరు గారి మనవడిని మీరు తల్లి బాగు చేస్తూ వచ్చారు తండ్రి మీకు వందనాలు బాబా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా దానికి కావలసిన డబ్బు కూడా దయచేశారు అన్ని విధాలుగా తండ్రి నేను ఒక్కొక్క కార్యం చేస్తూ వచ్చారు చైనా విషయంలో కూడా సహాయం చేస్తూ వచ్చారు మెడికల్ విషయంలో సహాయం చేస్తూ వచ్చారు తండ్రిగా తండ్రి నేను ఏ రీతిగా తండ్రి నేను ప్రభావం పెద్ద జోష కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డ కూడా కొంతవరకు విధానం పెట్టుకుని కొన్నాళ్ళు పూర్తిగా ఆరోగ్యం తండ్రి కిడ్నీస్ పంచినట్లుగా చూపు పోయిన చూపు తిరిగి రానట్లుగా చూపించమని ఆరోగ్యం తెచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ రీతిగా తండ్రి నేను ప్రభావ తండ్రి నేను ప్రభా అది మీరు దీవించి తండ్రి నేను ఆ మీటింగ్ కండక్ట్ చేసిన విధానం వస్తల్లాగా చేసిన పరిచయాలు బట్టి కూడా తండ్రి సహాయం చేసిన విధానాన్ని బట్టి కూడా చెల్లిస్తున్నాం ప్రభావ ఏ రీతిగా తండ్రి నేను కరెక్ట్ విధానము తండ్రి నేను మాటలు బట్టి ప్రభావ జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఏ రీతిగా తండ్రి నేను ప్రభా మామస్త రాజుగారి కోసం ప్రార్థిస్తాం దెబ్బలు మీరు ఆర్థం చేసుకోండి తండ్రి నేను గేమ్స్ ఉన్నాడు ప్రభా తండ్రి ఏ రీతిగా ప్రభా తండ్రి ఆయన ఆ కుటుంబాన్ని వీరే ఆత్మ చేసుకోమని ప్రభా త వైద్యంలో ప్రార్థిస్తున్నాం ప్రభావం చూపించి వేరే మహిళ పొందమని ప్రార్థిస్తూ ప్రతి ఔషధం తీర్చమని కోరుకుంటున్నాం ప్రభావితిస్తూ తండ్రి ఉద్దేశం నెరవేర్చి వేరే మహిళ పొందమని తండ్రి సందర్శేఖ బట్టి ఆయన చక్రవర్తి లేదా భాస్కర్ సాయం విజయ్ తల్లి సమస్య బట్టి అనాలు చెల్లిస్తూ తల్లి సంస్థ మహిమగా ఆరోపిస్తూ సమస్యగా సంఘానికి కూడా వేరే నిసుకోమని తర్వాత నితం చేసుకోమని ప్రార్థిస్తూ సూచించమని కేసి బహువేన వేరు పంట నామండి పరిశుభ్రవ దేవ మీకు వనరాలు వేసేతం మహిమ సూర్యకి నీకేక ప్రగతి ప్రభుత్వం యొక్క శాంతి నడిపించండి తీసుపక్షలాగరీ తెచ్చిన అధికారం మహిమార్థంగా ప్రకటిస్తున్నాం ఇస్తున్నా కలిగించండి కుటుంబం మీకు సమర్పించి చెప్పారు ముఖ్యంగా అలాంటి బాధితులు కరోనా వైరస్ బాధితులు వచ్చిన బాధిస్తున్నాం స్వస్థతలు తెచ్చేయండి కుటుంబాలను ఆదరించండి తర్వాత మాట్లాడి సుందరమైన కాలంలో మీరు నాకు ప్రదర్శించి మాకు సహాయం చేయలేరు కాపాడలేరు అభిషేకం కానీ మీరు కాపాడుతున్నారు కాపాడుతుంది కాపాడమంతా వాళ్ళు కంక సిస్టమ్ డిజర్వ్ చేయండి వారిందరూ మిమ్మల్ని తెలుసుకోలేదు ప్రభు వల్ల కలిగింది కానీ మీ యొక్క హస్తం ఉందని శిక్ష లాగా తెలియజేయమంటారు ప్రారంభించండి వాటిని బిడ్డ పెద్ద స్థిర పరిమాన్య మీరు మీరు అప్రమత్తంగా పరుచుకోమని సుకరిస్తున్న ప్రార్థిస్తున్నాం అత్యంతవర్తి హలో చక్రవర్తి గారు హలో భాస్కర్ హలో చక్రవర్తి గారు రాస్కర్ రాస్కర్ హలో ప్రజా ఎవరి దగ్గర ఉన్నారండి ఆయన భాస్కరా భాస్కర్ నేను చక్రవర్తి దగ్గర జాయిన్ అయ్యి నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను నేను అనుకుంటా బహుశా పక్కన పెట్టి ఆఫీస్ లో ఇక్కడ వెళ్ళినట్టున్నాడు బ్రదర్ మరి సరే నేను లిటిల్ లెఫ్ట్ జీవ్ ఇస్తాను కొంచెం ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ఏడు ఆత్మల నుండి అని కదా బ్రదర్ ఫోర్త్ వర్క్స్ లో సెవెన్ పీరియడ్స్ అంటే అంటే ఏడు చే ఆత్మ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మూడు కరెక్ట్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది ఎందుకంటే త్రీ వన్ లో ఏముందంటే బ్రదర్ అక్కడే త్రీ వన్ లో మనం చూసినట్లయితే ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా దేవుని ఏడు ఆత్మలు చెప్పు సంగతులు ఏవనగా అదే ఫోర్ లో చూస్తే కదా ఆ సింహాసన్ మరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసం ఏడు దీపములు ప్రజ్వలించున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు అని రాయబడి అదే ఇంకో చోట ఫైవ్ సిక్స్ లో అనవరిసింగ్ ఉంది ఫైవ్ సిక్స్ లో ఆ ఫైవ్ సిక్స్ లో అదే ఉంటది అనవర్యు నాలుగు జీవులకు పెద్దలకలు వధింపబడిన గొర్రె పిల్లలు దానికి ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండేను ఆ కన్నులు భూమికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఏం బ్రదర్ అప్పుడు ఐజేలో మనం ఐజే లెవెన్ లో చూస్తే ముందే చెప్పాడు కదా బ్రదర్ ఆయన ఎస్ఏ మొద్దు నుండి చిగురు పుట్టును అవును దాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగో ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగో ఆత్మ తెలివిని యహో ఏడల భయభక్తులను పుట్టించ ఆత్మ అతని మీదకి వచ్చును అని అంటే నేను ద సెవెన్ డేస్ వర్కింగ్ ఆఫ్ ద లాడ్ అని అనుకుంటున్నాను హౌ హీ వర్క్ ఇన్ అవర్ లైఫ్ అని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే స్పిరిట్ అన్నప్పుడు అనాయింటింగ్ కదా కాబట్టి ఇది అనాయింటెడ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అన్నట్టు సెవెన్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ప్రపంచానికి పంపబడ్డవారు కాబట్టి దాన్ని మనము ఆ రీతిగా అర్థం చేసుకుంటేనే ఆ సెవెన్ స్పిరిట్స్ ఏ రీతిగా తిన కార్యాలు చేస్తారనేది మనం అర్థం చేసుకోగలం అక్కడ ఎక్కడ చూసినా గానీ ఈ రెవల్యూషన్ మీరు ఇందాక చాప్టర్ ఫోర్ ఫైవ్ సిక్స్ చెప్పారు కదా అక్కడ కూడా అనాయింటింగ్ ఫైవ్ సిక్స్ లో కూడా చాప్టర్ ఫైవ్ సిక్స్ లో కూడా అనాయింటింగ్ ఆఫ్ ఐ అనాయింటింగ్ ఆఫ్ మీరు అనాయింటింగ్ ఆఫ్ ఐ అనాయింటింగ్ ఆఫ్ హానల్ ఉంది అక్కడ కాబట్టి ఇది అనాయింటెడ్ గ్రూప్స్ బ్రదర్ అది పొందిన వాళ్ళు గుంపులు ఇది ప్రభు సన్ని నిలబడ్డారు ఆయన వారికి ఒక పని అప్పగించిండు వారు ఆ పని చేయాలి కాబట్టి చర్చి లో ఉన్న సంఘ డూటల్ వీళ్ళందరూ సెవెన్ సెవెన్ గిఫ్ట్స్ అని అనాయింటింగ్ హోలీ స్పిరిట్ అంటే అనాయింటింగ్ కదా అవునండి ఈ సెవెన్ తర్వాత వీళ్ళు సెవెన్ గ్రూప్స్ మనుషుల చూపిస్తారు తర్వాత చూస్తాం మనం చాప్టర్ వచ్చేటప్పటికి మనుషులాగా డైరెక్ట్ గా చూపిస్తాడు ఎందుకంటే గ్రాడ్యువల్ గా ఒక దశ నుంచి ఒక దశకి ఈ స్పిరిట్స్ ఏదనేది తర్వాత తెలుస్తుంది మనకి పైన చూపించినప్పుడు ఈ స్పిరిట్స్ దేవుని కనులు అంటున్నాడు అవునా దాని తర్వాత ఒక దశ నుంచి ఒక దశకు వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అవుతుంది స్పిరిట్స్ నుంచి ఐస్ ఐస్ నుంచి హార్న్స్ అవుతాయి ఫిఫ్టీన్త్ కుటప్పటికి హ్యూమన్ బీయింగ్స్ చూపిస్తాడు దేవుడు మెటాఫోర్స్ వీళ్ళంతా మనుషులనే చూపిస్తాడు అంటే దేవుడు ఇన్ దాక్స్ ఈ హ్యూమన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చూపిస్తా ఉంటాడు ఇక్కడ అన్ని చూసినట్లు మనం ట్వంటీ టూ చాప్టర్ లో అపవిత్రంగా ఉండేవాళ్ళు చర్మంగా ఉండేవారు అవును అవిశ్వాస నీతి మంత్రులు దాని తర్వాత హోలీ ఇద్దరి గ్రూప్స్ అండి కాబట్టి ఇవన్నీ ఆ నలుగురు గ్రూప్ల గురించి గాయపడ్డాయిట్ అది మనకి గ్రాడ్యువల్ గానే అవుతాయి మనం చూస్తా ఉంటే అదేలేండి అదేలేక హెవీ అవుతుంది హలో చక్రవర్తి గారు భాస్కర్ సార్ చేశారా స్కర్ సార్ చేయలేదు ఆయన చేస్తారు నేను చెప్పి నేను రెస్పాండ్ అయ్యే మాట్లాడుకుంటా ఉన్నారు అదే ఎవరు మాట్లాడలేదు అని సరే డిస్కస్ చేద్దామని సార్తో డిస్కస్ చేస్తున్నా సరే సార్ ఎక్స్ ఇచ్చారా ఇవ్వలేదు మీరు చేయలేదు సార్ మీరుకర్ మరి లేదు పరిస్థితి జీవాధిపతి ఏసీ నామాని కొందనాలు స్తోత్రాలు ఆయన ఇదిగో ముఖ్యంగా ప్రభా ఈ చిట్ట చివరి రోజుల్లో మేము ఉండగానే ఆయన అయ్యా ఉండి ప్రభాని ధ్యానించగా అయ్యా నీ కురును అనుగ్రహించండి తండ్రి నీ కాపుదని అనుగ్రహించండి నీ కొందనాలు ముఖ్యంగా ధ్యానిస్తున్న అంశం పట్ల ప్రభా మీ వందనాలు అయా కష్టతరమైందని మేము మా మా మేము అనుకుంటున్నాం గానీ ప్రభా అీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన దాంట్లో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని మాకు తెలియజేయండి తండ్రి అయ్యా దాని రీతిగా ప్రభా మేము నడుచుకుని ప్రభా అదురు చెప్పిన విధంగా ప్రభా అతి చిన్న గుంపులో ప్రభా లక్ష నలభై గుంపులో ప్రభా మేమందరూ ఉండరాగనని కృప్ను అనుగ్రహించండి తండ్రి ఎవరికైతే అనారోగ్యంతో ప్రతి వారిని మీ పాత్ర అనేది ప్రభా అయా కృప్తో చూ జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా రాజు బ్రదర్ రాజుగారి మీద జ్ఞాపకం చేసుకోనండి ఆయన స్వస్థపరచంత్రి అయ్యా ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఈ కార్యం గొప్ప కార్యం అని చెప్పి ప్రభా అది రుజువుపరచబడినట్లు ప్రభా దాన్ని ఎరిగి అనేకులు ప్రభ ఆ సాఖ్యాన్ని విని మారవలసిన వారు కూడా నీ వైపు తిరుగునట్లు నీకు గ్రహించలేవని కొందనాలు ప్రతి ఒక్క విషయంలో సహాయకారిగా ఉండండి ప్రభావ ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి విషయంలో ప్రభా అయ్యా ఎలా దాని నుంచి తప్పించుకోవాలో జ్ఞానంతో నడపమని అయా ప్రభావ ముఖ్యంగా ప్రభా ఈ కడవ రోజుల్లో ప్రభావి ఆ సమయాన్ని పోనిపోకుండా సద్వినియోగపరుచుకొని అయా నీ ఇంకా నువ్వు ప్రభా నీళ్ళు సంపూర్ణమైనటువంటి స్థితిలోకి మేము రావడానికి సంపూర్ణమైన పాత్రగా మేము ఉండడానికి మీరు అనుగ్రహించమని ఈ పరిచర్లోకి అనేక మంది వచ్చి నేర్చుకుని అనుభవ పూర్వంగా ప్రకటించీవం కలిగి నా ముందు అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమె సార్ ప్రైలాడు సార్ అందరికి చాలా మంది డ్రాప్ అయిపోయారు మిగిలింది మన నలుగురు థ్యాంక్ యూ సార్